वेदव्यास वरासिना आगवदगी को मन गति सेपरबा श्री वेदव्यास वहां अलागेश्वर् ఎప్పుడెప్పుడైతే ధర్మం సందగిల్లుతుంటుందో అధర్మం పెరుగుతుంటుందో అప్పుడంతా మరి మహాయోగేశ్వర్లు భూమి మీద అవతరిస్తూ ఉంటారు అవతరించి మళ్ళీ ఉన్న సత్యాన్ని ప్రబోధిస్తారు అధర్మం అరాజకం అక్రమం మరి సత్యం మర్చిపోవడం వలన ఉద్భవిస్తుంటుంది అలాగే ధర్మం సత్యం ద్వారా ప్రభవిస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఈ సత్యం మర్చిపోతుంటారో ప్రజలు అప్పుడంతా అధర్మంలో నివసిస్తూ మళ్ళీ ఆ సత్య కోసం యోగేశ్వర్లు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు ఎంతమంది యోగేశ్వరులు పుట్టారో ఎంతమంది బుద్ధుళ్ళు పుట్టారో ఇంకా అంతమంది యోగేశ్వర్లు పుడుతూనే ఉంటారు అంతమంది బుద్ధుళ్ళు పుడుతూనే ఉంటారు వేదవ్యాస యోగేశ్వరు యోగేశ్వర్ల వారికి మరి నమస్కరిస్తూ వారు ప్రవచించిన సత్యాలను మనం శ్రీమద్భగవద్గీత ద్వారా కొంత తెలుసుకుందాము ఉన్న సత్యం ఒకటే ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని జీవించే జీవితమే ధర్మయుత జీవితం ఆ సత్యాన్ని మరొకసారి మనం స్మరించుకుందాం ఆ ధర్మాన్ని మరొకసారి మనం తెలుసుకుందాం హి ధర్మ గ్లా హిధర్మ గ్లాన్ భవతి భారత అభ్యుద్ధ నమ తదాత్నం సృజామ్యహం సృజమ్యహం సృజమ్యహం యదాయర్మతి భారత అభ్యుద్ధ సృజాయ్ ఎప్పుడెప్పుడైతే ధర్మ ధర్మం బ్లానిర్భవతి క్షీణించి ఉంటుందో క్షీణదశలో ఉంటుందో తగ్గి ఉంటుందో అభ్యుద్ధానం అధర్మస్ అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో తదాత్మానం అప్పుడప్పుడంతా కూడా నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటూ ఉంటాను సృజామ్యహం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్ మనల్ని మనమే పుట్టించుకుంటూ ఉంటాము సృజామ్యహం మనం భూమి మీదకి వచ్చేది మన ద్వారానే ఎవరికి వారే ఈ జీవిత రంగంలో ప్రవేశిస్తుంటారు ఈ నాటక రంగంలో ప్రవేశిస్తుంటారు ఈ కర్మ రంగంలో ప్రవేశిస్తుంటారు ఈ యుద్ధ రంగంలో యుద్ధ క్షేత్రంలో ప్రవేశిస్తుంటారు ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు సృజామ్యహం మనల్ని మరో ఇంకొకరు సృష్టించరు ఇది మొట్టమొదటి సూత్రము మధ్యలోని సూత్రము ఆఖరి సూత్రము తదం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం మనమందరం కూడాను పుట్టకముందు అనేక వేరే లోకాల్లో ఉండేవాళ్ళము మనల్ని మనం పుట్టించుకున్నాము ఇక్కడికి అలాగే వేద వ్యాసులు వాడు కూడాను ఆయన ఆయన పుట్టించుకున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఆయన ఆయన పుట్టించుకున్నారు మనమంతా మన స్వఇచ్ఛతోనే పుడుతూ ఉంటాం సుజాం ఒకనొక పరమాత్మ లోక కళ్యాణం కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు ఒకనొక సాధారణ ఆత్మ తన స్వంత ప్రగతి కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు ఒకనొక సగటు ఆత్మ అనేక జన్మల్లో తన పరిణామక్రమం అయిపోయిన తర్వాత మిత్రులారా ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఆ పరమాత్మకు తన గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు మరి అందరి గురించి తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు అందరిలో కాస్త అధర్మం పెరిగినప్పుడు అసత్యం వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసేందుకు మరి ఆ ధర్మవర్తనులుగా అందరినీ మళ్ళీ పరమాత్మలు పుడుతూ ఉంటాడు అలాంటి పరమాత్మడే వేదవయాసుడు అలాంటి ఒక పరమాత్ముడే గౌతమ బుద్ధుడు అలాంటి ఒక పరమాత్ముడే యేసు ప్రభు అలాంటి ఒక పరమాత్ముడే వర్ధమాన మహావీరుడు పరమాత్మలందరూ పరమ ఆత్మలు అంటే పరమ స్థితికి చేరుకున్న వాళ్ళు అలాంటి పరమాత్మలందరూ కూడాను ఒక పరమ అవసరం కోసమే వస్తుంటారు ఒక లోక కళ్యాణార్థం వస్తుంటారు ఎప్పుడెప్పుడైతే లోకంలో కొంచెం అధర్మం పాలు పెరుగుతుంటుందో వాళ్ళు మళ్ళీ వస్తుంటారు కనుక మైడియర్ ఫ్రెండ్స్ ఎలాగైతే భారతదేశాన్ని మరి అధర్మంగా పరిపాలిస్తుంటే వాళ్ళని ఆ అధర్మ వర్తనులను తొలగించేందుకు ఒకనొక మహాత్ముడు గాంధీ మహాత్ముడు పుట్టాడు అలాంటి వాళ్ళందరూ అలానే పుడుతుంటారు కనుక తదాత్మానం సృజామి అహం అంటే నేను సృజామి పుట్టించుకుంటున్నాను ఆత్మానం నన్ను నేను పుట్టించుకుంటున్నాను ఎవరైతే ఈ సత్యం తెలుసుకున్నారో వాళ్ళు సత్యం తెలుసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే నేను నన్ను నా తల్లి పుట్టిచ్చింది నన్ను ఆ దేవుడు పుట్టిచ్చాడు నన్ను ఆ నా తండ్రి పుట్టిచ్చాడు అని ఇంకొకరి మీద తమ పుట్టుకను ఆపాదిస్తారో వాళ్ళు సత్యము తెలియని వాళ్ళు అసత్యంలో జీవిస్తున్నవారు కనుకనే భగవద్గీతలోని ఈ శ్లోకంలో చక్కటి శ్లోకం ఇది యదాయ ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్ తదాత్మా సృజామ్యహం మనం పుట్టే ముందు మన తల్లి గర్భాన్ని మనం ఎంచుకుని పుడతాం ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టాలో మనం ఎంచుకుని పుడతాం ఏ కారణం కోసం పుడుతున్నామో ఎంచుకుని పుడతాం శ్రీకృష్ణుల వారు వేదవ్యాసుల వారు ఏ కారణం కోసం పుట్టారో అంటే అదే ఇందులో ఉంది ఏ కారణం కోసం అంటే అధర్మాన్ని తొలగించేందుకు తమ కృషి ద్వారా ఇంకోళ్ళు చేసే అధర్మాన్ని ఇంకో కళ్ళు తొలగించలేరు కానీ కృషి చేయవచ్చు ఎంత కృషి చేస్తామో అంత ఫలితాలు తప్పకుండా వస్తాయి అంత ప్రభావితం చేస్తుంది కనుకనే యదా హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్ నమ ధర్మస్ తదాత్మానం సుజామ్యం పరిత్రానాయ సాధూనా సాధూనా వినాశాయ చ దుస్మృత ధర్మ సంస్థానాయ సంభవామి యుగే పరిత్రణాయ సాధూనా వినాయ ధర్మ సంస్థయ ధర్మ సంస్థాపర్మ సంస్థ పన్న సంభవామి సంభవామి సంభవామి యూగే च दुष्कृता धर्म युगे युगे। संस्था वेदव्याल व श्लोक राजम लो, राज्यों उपसर्गल मरी प्रिफि उपयोग परित्रय త్రాణాయ అంటే సరిపోతుంది త్రాణ అంటే రక్షించడం త్రాణాయ సాధూనాం నాశాయ చుష్కృతం ఆయన వినాశాయ అన్నాడు పరిత్రాణాయ అన్నాడు అంటే ఎక్స్ట్రీమ్ ఓడ్స్ ఉపయోగించారు ఆయన త్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతం ధర్మస్థాపనార్థాయ భవామి యుగే యుగే అంటే సరిపోయి ఉండేది కానీ అలా సరిపోనివరాయన ఏం చేసినా పర్ఫెక్షన్ గా చేస్తారు కనుక పరిత్రాణాయ సాధునాం అంటే విశేషంగా రక్షించేందుకు వినాశాయ చదుసు వి జయము విజయము ఖ్యాతి విఖ్యాతి స్ఫోటము విస్ఫోటము ఆ విష వి అనేది విశేష పదానికి అర్థం ఇస్తుంది వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ స్థాపనార్థాయ కాదు సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు భవామి అనొచ్చు సంభవామి యుగే యుగే కనుక ఈ శ్లోకంలో ఆ పరి అన్న పదానికి వి అన్న పదానికి సం అన్న పదానికి మరి ఆ యొక్క ఇవన్నీ ఉపయోగించి చెప్పాడు అంటే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి ఆయన మహాభారతం రసాడంటే పర్ఫెక్ట్గా రాశాడు తింటే గాలనే తినాలి వింటే భారతమే వినాలి ఇంకోటి మనకి నచ్చదు మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మహాభారతాన్ని గట్టిగా చెప్పాము అందులో భగవద్గీతకు మరీ చెప్పదాము సత్యం చెల్లా చెదిరి ఉంటే ఆ సత్యాలంతా క్రోడీకరించి ఆయన బ్రహ్మ భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆయన క్రోడీకరించి చక్కగా అన్నింటిని ఒక దాడిలో పెట్టి ప్రజలకు మార్గదర్శకం గావించారు కనుక అలాంటి మహాయోగేశ్వర్లు మనం తలుచుకుంటూ మరొకసారి భగవద్గీత ఆధారంగా సత్యాన్ని తెలుసుకుందాం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలోంచి వచ్చే మన ప్రవర్తన ధర్మం సత్యం తెలియనప్పుడు అసత్యంలో ఉన్నప్పుడు ఆ అసత్యంలోంచి మనకి మనలోంచి బయటకు వచ్చే వ్యవహారమే ఆ ధర్మం ి ధర్మన్ భారత అభ్యుదా నమస్య తదత్మాన సృజ్యహం తదత్మానం సృజమ్యహం తదం ఈ శ్లోకంలో గుర్తుంచుకోవాల్సింది ఆత్మానం సృజామ్యహం మనల్ని మనం ఎప్పటికప్పుడు పుట్టించుకుంటూ ఉంటాము ప్రతి జన్మ కూడాను మనల్ని మనం పుట్టించుకుంటూనే ఉంటాము ఈరోజు మనం అందరం ఇక్కడ భగవద్గీత కొంచెం తెలుసుకోవడం కోసం వచ్చి మనల్ని మనం ఇక్కడ పుట్టించుకున్నాం కొంత కొంతసేపిన తర్వాత మనం ఇక్కడికి నిష్క్రమిస్తాం మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుంటాం ఎప్పుడప్పుడు మనం కోరిక ఉంటే మనం అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళా పుడుతూ ఉంటాము ఐడియా ఫ్రెండ్స్ ఈ శరీరంలో పుడతాము ఈ లోకంలో పుడతాము లేకపోతే వేరే శరీరంలో పుడతాము వేరే లోకంలో పుడతాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పుట్టినా అది మన మనకు జరుగుతోంది అదేవిధంగా పరిత్రాణాయ సాధూనా సాధువులు ఎప్పుడు రక్షింపబడతారు వినాయ చుష్కృత దుష్కృతం దుష్టవర్తనలు ఎప్పుడు నాశకం చెందుతూనే ఉంటారు సాధువులు ఎప్పుడు సంరక్షిపబడుతూనే ఉంటారు ఆ మంచివాళ్ళకు రోజులు లేవు అంటుంటారు చెడ్డవాళ్ళకే రోజులు ఇవి కలికాలం కలికాలం గాని కృతయుగం గానీ ఏ కాలంలో అయినా కూడాను సత్యం మారదు ఎప్పుడు మంచి రక్షింపబడుతూనే ఉంటుంది చెడు క్రంపబడుతూనే ఉంటుంది కర్మసిద్ధాంతం వైడియా కనుక చెడు చేయడాన్ని ఎవరు అడ్డగించరు చెడు చేస్తే నీకు ఆ ఫలితం వస్తూనే ఉంటుంది మంచి చేయడాన్ని ఎవరు ప్రోత్సహించరు నువ్వు కనుక మంచి చేస్తే నువ్వు రక్షింపబడుతూనే ఉంటావు నీకు ఎప్పుడు కూడాను ఉద్ధరింపబడుతూనే ఉంటావు నీ యొక్క మంచి వల్ల నువ్వు ఉద్ధరింపబడుతూ ఉంటావు నీ చెడు నీకే వినాశాన్ని కలిగిస్తూ పరిత్రాణాయ సాధూనా వినాయ చుష్ ధర్మాధా స్వభవామి యుగ యుగే యుగే యుగే ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది ఆత్మకు పుట్టుక చావు ఒక చక్కటి ఆట మనమందరం కూడాను ఈ ఆటలో ఉన్నవాళ్ళము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సాధువులందరినీ తయారు చేసేందుకు ఈ ప్రపంచంలో దుష్కృతాలన్నీ అంతరించేందుకు పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇలాగా ఎన్నో మూవ్మెంట్స్ పుట్టాయి ప్రపంచంలో ఒకనొక మూమెంట్ చక్కటి మూమెంటు ఈ పలిత్రానాయ సాధువు వినాశాయ దుష్కృతానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మనం నాశనం చేయము యుద్ధము ప్రకటించము ప్రబోధము చేస్తాము మైడియర్ ఫ్రెండ్స్ వేదవ్యాసుల వారు ఎవరితోనూ యుద్ధం చేయలేదు ఆయన ప్రబోధం చేశారు ఆయన కత్తి పట్టలేదు మైడియర్ ఫ్రెండ్స్ తప్పనిసరిలో ఎవరైనా గానీ కత్తి పట్టేటైతే ఒకనొక జడ్జి లాగా కోర్టులో జడ్జి లాగా ఆ జడ్జి ఉరిశిక్ష విధిస్తాడు మరి ఆ జడ్జికి ఏ పాపము లేదు ఒకనొక యోగేశ్వరుడు కత్తి పట్టవచ్చు కత్తి తిప్పవచ్చు చక్రధారి కావచ్చు చక్రము ప్రయోగించవచ్చు బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ హత్యానికి శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో కత్తి పట్టను అని చెప్పేసి చివరికి చక్రాన్ని పట్టే అవసరం కూడా వచ్చింది ఎందుకు వచ్చిందంటే అర్జునుడు తన పనిని తాను చేయలేక గాంధీవారిని వదిలిపెట్టేసినప్పుడు లేదా పది రోజులు యుద్ధం తర్వాత ఇంకా భీష్ముడు చావన్నప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ చక్రధారయ్యి నేనే చంపేస్తానన్నాడు ఆయన తెలుసు భీష్ముడు చంపబడని చెప్పేసి ఆత్మ చావాలని చెప్పేసి శరీరాన్ని తొలగిస్తాను ఈ భూమండలి మీద ఇంకా శరీరం అక్కర్లేదు ఆత్మని పైలోకాలను పంపిస్తాను అక్కడ మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వస్తాడు మైడియర్ ఫ్రెండ్స్ మనము శరీరం కాదు ఆత్మా అని తెలుసుకోవడమే సత్యం తెలుసుకోవడం నేను ఆ తండ్రిని చంపేస్తున్నాను ఆ తాతగారిని చంపేస్తున్నాను గురువులను చంపేస్తున్నాను అని అంటున్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు నువ్వు ఎవరిని చంపదాలో శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు కనుక వాళ్ళు ఆ శరీరంతో దుష్కృతం చేస్తున్నారు ఆ శరీరాన్ని చంపై ఆత్మ మటుకు చావదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు సమాధానిస్తు అదే సత్యం అంతకన్నా వేరే సత్యం ఇంకొకటి లేదు మొత్తం భగవద్గీత అంతా సత్యం నువ్వు శరీరం కాదు ఆత్మ అర్జునుడు ఆ శరీర తత్వానికి ప్రతీక నరతత్వానికి ప్రతీక వేదవ్యాసుల వారు శ్రీకృష్ణుల వారు ఆత్మతత్వానికి ప్రతీకలు నారాయణ తత్వానికి ప్రతీకలు నలుడు నారాయణుడు కావాలే ఎలా ఎలాగంటే ధ్యానం చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా అందరికి ధ్యానం నేర్పిస్తున్నారు వాడవాడలా ఊరూ తిరిగి ప్రతి నరుడు నారాయణుడు కావాలి తపస్విభ్యోధ తపస్విభ్యోధో యోగి జ్ఞానిభ్యోపి మతో యోగి తపస్విభ్యోధి జ్ఞానిభ్యోపి కర్మభ్యో యోగీ తస్మా యోగీ భవ అర్జున యోగి అర్జునా అర్జునా అర్జునా అర్జున నువ్వు నరతత్వంలో ఉన్నావు విషాదంలో ఉన్నావు సాంఖ్య యోగివిక దానికి ధ్యాన యోగివిక యోగం చేయి అభ్యాసం చేయి ఆ యుద్ధ సమయంలో చెప్పిన ఆశ్రమంలో చెప్పిన సత్యం ఎప్పటికీ మారదు కదా ఆ యుద్ధ సమయంలోనే నువ్వు యోగివిక ధ్యాన యోగివిక అని చెప్పాడు తపస్సుకో తాపస్ అంటే హఠయోగి శరీరాన్ని క్షీణింపజేసేవాడు ఒంటి కాదు మీద నుంచునేవాడు నాకు ఆత్మ పదార్థం దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక కాల్ని వదిలిపెట్టేసి ఇంకో కాల్ని నుంచుకుంటే ఆత్మ పదార్థం దొరకదు కాళికే ఆత్మకి సంబంధమే లేదు జడలు ముడుచుకుంటే ఒళ్ళంతా టూట్లు పొడుచుకుంటే ఆయుధాలతో నీకు ఆత్మ దొరకదు శరీరానికి ఆత్మకు సంబంధమే లేదు తాపచిక మాకు యోగివిక అలాగే గ్రంథరాజాలన్నీ చదివేసి దాన్ని అసువుగా నువ్వు చెప్పగలిగితే ఆ పాండిత్యం సంపాదించిన దానికన్నా యోగం ఎక్కువ నాయనా కర్మయర్జశ్చాద్కు మంచి కర్మలు చేసేవారికన్నా యోగి ఎక్కువ అర్జున యోగివిక ధ్యాన అర్జున యోగివిక అన్నదే భగవద్గీత మొత్తం యొక్క ఎసెన్షియల్ సారాంశం ముఖ్య సందేశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికి ఇదే ధ్యాన యోగం నేర్పిస్తున్నారు అయ్యా కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతుల్లో పెట్టు వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టు కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద ధ్యాసం ఉంచు మనసును నిర్మూలన చేసుకో ఆత్మతో ఆత్మ కలువు నీతో నువ్వు కలువు యోగం అంటే కలయిక యోగి కలిసిపోవాల ఎవరు చెప్పారు శ్రీకృష్ణుల వారు వేదవేసుల వారు యోగేశ్వరులు కనుక పూర్తిగా కలిసిపోయిన వారు యోగేశ్వరుడు యోగి కాని వాళ్ళకి యోగివిక అని చెప్తున్నాడు నువ్వు రాజ్యాన్ని వెళుతున్నావు ప్రజల్ని పరిపాలిస్తున్నావు నిన్ను నువ్వు పరిపాలించుకో నీ రాజ్యాన్ని ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏదు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని ఏడం కాదు నీ ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏడు యోగివిక తపస్వి భ్యోది కో ఆ తపస్వి భోధికోయోగి జ్ఞానిభ్యోపి మతో కోగీ తస్మాత్ యోగీ భవ యే భవ యోగివ అర్జున అర్జున అర్జునా యోగివికా ఓ హిట్లర్ యోగివికా ఓ విరప్పన్ యోగివికా ఓ కంసు యోగివికా ఓ సుయోధన యోగిమిక నరులు నారాయణుడు కావాలి శరీరంతో ఏకత్వంగా ఉన్నావు నాకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను ఆడ నేను మగ అంటే శరీరంతో ఏకత్వం ఉంది ఆత్మతో ఏకత్వం లేదు ఆత్మతో ఏకత్వమే యోగము శరీరంతో ఏకత్వం ఉంది నేను ఆడ అని చక్కగా చెప్పుకుంటున్నాను నేను మగ నాకు ఇరవై సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాలు తక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది నోట్లోంచి నేను పలానా రమణారావు కొడుకుని సావిత్రమ్మ కొడుకుని వచ్చేస్తుంది కానీ రమణారావు కొడుకు కాదు సావిత్రమ్మ కొడుకు కాదు ఇదొక ఆత్మ నేను ఒక ఆత్మ మై డియర్ ఫ్రెండ్స్ మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారము ఉపనిషత్ సారము బైబిల్ సారము ఖురాన్ సారము టిబిటన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము జొరాస్టర్ యొక్క సారము రమణ మహర్షి యొక్క సారము గౌతం బుద్ధుల వారి సారము ఎవరి సారమైన ఒకటి యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ ద నోయర్ యు ఆర్ ద డ్యూయర్ యు ఆర్ ద ఎక్స్పీరియన్సర్ యు ఆర్ దర్సీవర్ యు ఆర్ దింకర్ స్వామి చిన్మయాందే ఎప్పుడు చెప్తుంటారు పిఎఫ్టీ అని చెప్పేసి పర్సీవర్ ఫీలర్ థింకర్ దట్స్ వాట్ వి ఆర్ మనం ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం భగవద్గీత మధ్యలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని ఎవలవయ్యా నువ్వని చెప్పేసి నా బావ అనుకున్నాడు నా కజిన్ అనుకున్నాడు నాతోటి మగవీరుడు అనుకున్నాడు నాతోటి రాజు అనుకున్నాడు నా కులంలో మరి నన్ను నాతో చెలిమి చేస్తున్నవాడు అనుకున్నాడు కానీ మై డియర్ ఫ్రెండ్స్ అర్థం అర్థం కాలేక కాదు అర్జున్ ద్వారా ఆ విధంగా పలికించాడు వేదవ్యాసులు వారు శ్రీకృష్ణు వారి ద్వారా ఆ విధంగా సమాధానం ఇచ్చారు ఓ అర్జున నేను ఆత్మను నేను నీ భావను కాదు నేను ఒక మగ రా మగరాజును కాదు నేను శరీరం కాదు అహం ఆత్మా గుడాకేశ అహమాదే మధ్యం చూత అంత భూతనాయం ఆత్మా ఓ అర్జున నేను ఆత్మపదార్థాన్ని ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు చెప్పగలడు కృష్ణుడు ఐదు ఊళ్ళు ఇవ్వమని చెప్పేసి ఆ యొక్క కౌరవులకు చెప్పగలిగాడా మరి అర్జునుడికి మరి భగవద్గీత ఎలా చెప్పగలిగాడు ఏమిటి తేడా ఆ కౌరవులకేను ఈ పాండవులకి అంటే ఇంద్రియాలకు లోబడిన వాళ్ళు కోకొళ్ళలు కౌరవులు ఇంద్రియాలను జయించిన వాళ్ళు చాలా కొద్ది వాళ్ళు అలాంటి వాళ్ళు పాండవులు ఇంద్రియాలు జయించిన వాళ్ళకే ఆత్మతత్వం బోలపడుతుంది కానీ ఇంద్రియాలలో మునిగిపోయి కొట్టుకుని పోయే వాళ్ళకి అంటే ఆ నిద్రలో కొట్టుకునిపోయే వాళ్ళకి ఈ ఆత్మతత్వం తెలుస్తుందా ఆ నిద్రను ఆ ఇంద్రియాల నిద్రను జయించిన వాళ్ళకే ఆత్మతత్వం అలవడుతుంది గుడాక అంటే నిద్ర ఆ ఇంద్రియాలలో పడిపోయిన నిద్రను జయించిన వాడు అర్జునుడు పంచ పాండవులు అర్జునుడు కౌరవులు కోకొళ్ళలు మనుషుల్లో రెండు రకాలు ఉంటారు కౌరవు లాంటి వాళ్ళు పాండవు లాంటి వాళ్ళు ఈ కృష్ణుడు ఈ వేదవ్యాసుడు ఈ బుద్ధుడు ఎవరికి అవసరము పాండవు లాంటి వాళ్ళకి అవసరము కౌరవు లాంటి వాళ్ళకి పో అంటారు నువ్వు నీ సైన్యం నాకు కావాలి అంటారు కానీ పాండవు లాంటి వాళ్ళకి నీ సైన్యం అక్కడ నువ్వు నాకు కావాలి అంటారు ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వాళ్ళకే సత్యం అవసరము వాళ్ళకే సత్యం ప్రబోధింపబడుతుంటుంది ఎవరికైతే సంగీతం అవసరమో వాళ్ళకే సంగీతం నేర్పించబడుతుంటుంది వాళ్ళకే సంగీత ప్రబోధం అవసరము సంగీతం అక్కర్లేని వాళ్ళకి ఎవరినా సంగీతం నేర్పిస్తారా నాకు సంస్కృతం అక్కర్లేదు ఎవరిన వచ్చిన సంస్కృతం నేర్పిస్తారా నాకు సంస్కృతం కావాలనుకుంటే ఎవరొకరు నేను విన్నాను నువ్వు సంస్కృతం నేర్చుకోవాలని చాలా కుతూహలపడుతున్నావు నేను నీకు నేను కూడా నీలాపాల కోసం ఎదుర్కుంటున్నాను ఎవరు సంస్కృతం నేర్చుకుంటాడని చెప్పేసి నేను కూడా ఒక యోగేశ్వరుని ఎవరు ధ్యాన యోగం నేర్చుకుంటాను వెతుకుతూ ఉన్నాను నువ్వు నేర్చుకుంటావా నేను నీకు చెప్తానయ్యా కౌండవు పాండవులు నేర్చుకునే తత్వం ఉండేవాళ్ళు కౌరవులు నేర్చుకునే తత్వం లేని వాళ్ళు వాడికి రాజ్యమే కావాలి ఐదు ఊళ్ళు కూడా ఇవ్వను పోంటి వాళ్ళకి కృష్ణుడు రాయబారం చేస్తే నడుస్తుందా ఏమిటి నడవదు కానుక మైడియర్ ఫ్రెండ్స్ భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే రకరకాల మనుషుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు కౌరవులు లాంటి వాళ్ళు పాండవులు లాంటి వాళ్ళు పాండవులు లాంటి వాళ్ళు అంటే ఏంటి సత్యం కోరుకునే వాళ్ళు మోక్షం కోరుకునేవాళ్ళు ధర్మం కావాలనుకునే వాళ్ళు దానికి ప్రాణాలు సైతం ఇవ్వదలుచుకునే వాళ్ళు ఏ రాజ్యము అక్కర్లేని వాళ్ళు సత్యార్థులే ఉండేవాళ్ళు నాకు సిద్ధత్వం కావాలి అనుకునేవాడు మిగతా వాడేంటి నాకు సిద్ధత్వంతో పని లేదు నేను బాగా తినాలి మెక్కాలి ఈ రాజ్యాన్ని నేను ఏలాలి అందరూ నా కాలు కింద బతకాలి మనుష్యాణాం సహస్రేషు ఆ మనుష్యాం సహస్రేషు క్చితి సిద్ధ ఎతమే క్షిన్ మా వేతి తిన్ మేతి మనుష్యాం సహస్రే వేల కొద్ది మనుషుల్లో లక్షల కొద్ది మనుషుల్లో కోట్ల కొద్ది మనుషుల్లో కష్టేత్ కొంతమంది యతతి ప్రయత్నిస్తారు సిద్ధయే నాకు సత్యం కావాలి నాకు సిద్ధి కావాలి నేను సిద్ధ పురుషుని కావాలి అని చెప్పేసి మీతో అక్కర్లేదు మా అమ్మగారు సంగీతం నేర్చుకో చెప్పింది మా నాన్నగారు ఆ సంగీతం డబ్బులు ఇస్తుందా అనేవారు ఎంత తేడా చూడండి సంగీతం డబ్బునివ్వదు ఆనందాన్ని ఇస్తుంది ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది ఆత్మకు నారాజుగా చేస్తుంది నాదబ్రహ్మగా చేస్తుంది డబ్బులు ఇవ్వడు కనుక మనుష్యానం సహస్రేషు కృష్ణుడి దగ్గర ఒక కుచేరుడు వచ్చాడు ఒక లుక్కుముడి నేర్చుకుంది ఒక అర్జునుడు నేర్చుకున్నాడు ఒక సుధాముడు నేర్చుకున్నాడు అందరూ నేర్చుకున్నారు భీములు పోయి నేర్చుకున్నారా కౌరవులు అంతా పోయి నేర్చుకున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మనుష్యా సహస్రేషు కష్టమీ సిద్ధ నేర్చుకోవాలని సంగీతం నేర్చుకోవాలని బాలమేతారు ఏమి అలాంటి వాడు కోసమే క్రిషికృష్ణుడు వచ్చాడు అలాంటి వాడి కోసమే యేసు ప్రభు పన్నెండు మంది కోసం వచ్చాడు కానీ ఆ పన్నెండు మంది పరంపరగా సత్యాన్ని విశ్వమంతా పర్వ్యాప్తం చేశాడు గౌతమ బుద్ధుడు ఐదు వందల మందికి జ్ఞానబోధ చేయగలిగాడు పరంపరగా ప్రపంచం అంతా వ్యాపించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో కూడా ఎంతో మందికి ధ్యాన విద్య అబ్బింది కావాలి వాళ్ళు తమంతా తెలుసుకున్నారు వాళ్ళ ద్వారా ప్రపంచం కూడా రెండు వేల ధ్యానం అయ్యి మై డియర్ ఫ్రెండ్స్ మనుష్యాం కంది మా తమన్ తాము వేత్తి తెలుసుకుంటారు తత్వ నిజ త ఏమిటా నిజ త్వం అహమాత్మా గుాకే సర్వూత స్థిత అహమాది మధ్యం చూత అంత అహం ఆత్మాగాకేయ స్థిత అహమ్ ఆది మధ్యం చూత అంత నేను ఆదిలో ఉండేవాణి మధ్యలోను ఉండేవాడిని అంతంలోనూ ఉండేవాణి సకల భూతములు యొక్క ఆది మధ్యము అంతము నేనే సర్వభూతాశయస్థిత అన్ని చోట్ల నేనే ఉన్నాను ఆత్మ అన్ని చోట్ల ఉన్నది శరీరం ఒక చోట ఉన్నది ఒక దేశంలో ఒక కాలంలో ఒక పరిస్థితులలో ఉన్నది దేహము సర్వ దేశములలో సర్వకాలములలో సర్వ పరిస్థితుల్లో సర్వత్రా ఉన్నది ఆత్మా అహం ఆత్మా గు ూతా అని ఎవరు తెలుసుకుంటారు వాళ్ళు తమంతాము నిశ్చితంగా తెలుసుకున్నారు సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేవాడిని సృష్టి యొక్క మధ్యలోనూ ఉండేవాడిని సృష్టి యొక్క అంతంలోనూ ఉండేవాడిని మరొక సృష్టిలో మళ్ళీ ఉండేవాడిని సృష్టి ఆది అంతం కావచ్చు నేను మటుకు అంతం కాను నాది ఆది కాదు ఇలా తెలుసుకోవడము తమ తెలుసుకోవడము ఎలా తెలుసుకుంటాము ధ్యాన ద్వారా యోగి భవాజున యోగి భవాజున అర్జునా తపస్విభ్యోధి యోగీ జ్ఞానిభ్యోపి కర్మభ్యోగి తస్మాత్ యోగీ భవ అర్జున ధ్యానయోగి అనగా చిత్త వృత్తి నిరోధము చిత్త వృత్తి నిరోధ అని పతంజలి వారు చెప్పారు చిత్త వృత్తిలో నిరోధించుకోవాలి హాయిగా కూర్చోవాలి చేతుల్లో చేతులు పెట్టి కూర్చోవాలి పళ్ళు నుండి మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్ చక్కటి సంగీతంలో ఒక ఐదు నిమిషాలు అందరము ధ్యానం చేద్దాం మనం కూడా యోగేశ్వర్లం అవుతాం అదే సందేశం యోగివి కాగేశ్వరుగా ధ్యాన అభ్యాసం ద్వారా యోగి అవుతాం ధ్యాన ప్రబోధము ప్రచారము ప్రసారం ద్వారా యోగేశ్వర్లం ధ్యాన అభ్యాసము ద్వారా యోగి అవుతాం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన ప్రబోధము ప్రచారము ప్రసారము ద్వారా యోగేశ్వరం అవుతాం ఒక ప్రాపంచిక పదార్థం కాదు మనము ఒక ఆధ్యాత్మిక ప్రభంజనం మనం ఒకనొక ఆధ్యాత్మిక విస్తృతం మమాత్మ సర్వభూతాత్మ మనమే ఆ యొక్క బ్రహ్మాత్మ సర్వాత్మ ఈ జీవుడే సనాతనమైన దేవుడు దేహం ఒక దేవాలయము కదా దేహో దేవాలయో జీవో దేవో సనాతన ఈ దేహము మనము కాదు మనము దేహధారులము ఈ కంటితో కనపడేది దేహము ఈ కంటి లోపంచి చూసేది దేహి అది మనము ఆత్మ మనము దేహి మనము ఆహా ఎంత చల్లనిది ధ్యానము ఎంత చక్కనిది ధ్యానము ఎంత మహత్తరమైనది ధ్యానము అజునా యోగివిగా ధ్యాన యోగి సమయం వృధా చేసుకో మాకు ధ్యానయోగం ఇక అర్జున ఓ నరుడా ధ్యానయోగం చేయి నారాయణుక ఓ విషాదంలో ఉండేవాడా సాంఖ్యంలోకిరా ఆత్మ జ్ఞానంలోకి రా పొద్దున గానీ మధ్యాహ్నం గానీ సాయంత్రం కానీ రాత్రి గాని ఎప్పుడైనా చేసుకోవచ్చు ధ్యానము ఎప్పుడైనా చేసుకోవాలి ధ్యానము చిత్త వృత్తి నిరోధ యోగమనుగా చిత్తవృత్తులను నిరోధించడం పవిత్రాయ సాధూనా వినాశా దుసృతా ధర్మ సంస్థ సంభవ సంభవామి పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుస్మృతా ధర్మ సంస్థాపర్ సంభవామి యుగే యుగే భారద అభ్యుధాన తదత్ సృజ్యహౌ తదత్మా సృజ్యహం హిధర్మీర్భవతి భారద అభ్యుదానమర్మ తదాత్మా సృజామ్యహద అహమ్ ఆత్మాుడాకే సర్వూత స్థిత అహం ఆది మధ్యం చూత అహం ఆత్మాగాకే శయ స్థిత అహమాదే మధ్యం చూతే తపస్విభ్యోదిక యోగే జ్ఞానిభ్యోపిదిక కర్మభ్యో తస్మాత్ోగీ భవా మనుష్యాం సహస్రేషు క్చేది సిద్ధ ఏదామీ సిద్ధానా క్చిన్ మా వేది త ఓకే ప్లీజ్ నైను చింద్రా అర్జున అర్జున అర్జున శ్రా నైను దహతి పవక న చైను క్లాదయంత్యాపో నోషయతి నోషయతి మరుత మృత అర్జునా ఈ ఆత్మ అనే పదార్థము శస్త్రములతో ఛేదింపబడదు అగ్నితో దహింపబడదు నీటితో తడుపబడదు గాలితో ఎండింపబడదు అర్జున శరీరము శస్త్రములతో ఛేదింపబడుతుంది నీటితో తడుపబడుతుంది గాలితో ఎండింపబడుతుంది అగ్నితో దహింపబడుతుంది కానీ ఆత్మ పదార్థము నైను చింద్రాహతి పవక నం క్లాదయంత్యాపతి శోషయతే మాంద్రా నైను దహతి పాలక నైను ప్లాదయంత్యాపో మారుత ఉపనిషత్సారము ఆధ్యాత్మిక విద్యా సారము భగవీతా సారము ఏదైనా కానీ శరీరము మనము కాదు మిత్రులారా ఆత్మ మనము శరీరము పుడుతుంటుంది చస్తుంటుంది ఆత్మ పుట్టదు చావదు ఇది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి ధ్యాన అభ్యాసం చేయాలి ధ్యాన యోగివి కావాలి తస్మాత్ ధ్యాన యోగి భవార్చున యోగివి కాయినా శరీరం కాదు ఆత్మని తెలుసుకోవడం కోసం నువ్వు యోగివి కావాలి అన్యథానంస్తి అన్యథాస్తి ధ్యానం వయం అన్యా ఇంకొక శరణు లేదు అర్జున యోగివిక ధ్యానము చేయి ధ్యానభ్యాసం చేయి చిత్తవృత్లను నిరోధించు నీకోసం నీకు నువ్వు సమయం కేటాయించుకో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడో అప్పుడు కళ్ళు రెండు శ్వాస మీద ధ్యాసం ఉంచు చిత్తవృత్లను నిరోధించు యోగివిక పరమయోగివిక యోగేశ్వరుడివికా అప్పుడు ఇది తెలుస్తుంది ను శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలిసి ఈ ఆత్మ పదార్థం అవినాశ్ సదా ఉండేది ఎల్లప్పుడూ ఉండేది ఇది తెలుసుకుంటే జీవితము హాయ్ హాయ్ వాసా విహా గృహిరో పరాణి త శరీరాని విహార జీనా అన్యా సవాని దేహీహీ వాసే జినా విహార గృహణా పరాణిరా విహాయ జీర్ణా సంయాతి నవాని దేహీ వాసాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని సంయాతి మై డియర్ ఫ్రెండ్స్ ఎలాగైతే జీర్ణించిన బట్టలు శిథిలమైపోయిన జట్టలు పాత అయిపోయి మనం కొత్తవి తొడుకుంటాము శరీరాలి కూడా శిథిలమైపోయినప్పుడు కొత్త శరీరాలు ధరిస్తాము ఈ శరీరము బట్టతో పోల్చాడు వేదవ్యాసుల ఈ శరీరం ఒక బట్ట దేహం ఒక వస్త్రం మనము దేహదారులము దేహి ఆత్మ పదార్థం వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరో పరాణి తా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సమయాతి నవాని దేహి ఈ దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం ఈ దేహంలోంచి బయటకు వచ్చేసినప్పుడు విదేహి మనసుతో కూడుకున్నప్పుడు సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు నేను నాది అనే తత్వంతో కూడుకున్నప్పుడు అహంకారంతో కూడుకున్నప్పుడు మంచి చెడుతో కూడుకుని ఉన్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంట ఎక్కడైతే మంచి చెడు అన్న భావన పోయిందో ఎక్కడైతే నువ్వు నేను అనే భావన పోయిందో ఎక్కడైతే నేను దేహం అనే భావన పోయిందో ఎక్కడైతే అహంకారం పోయిందో అలాంటి జీవాత్మను పరమాత్మ అంటాం ప్రతి జీవాత్మ కూడాను ఒక పరమాత్మ కావాలి అర్జునుడిని జీవాత్మ అంటాము శ్రీకృష్ణుడిని శ్రీవేదుని పరమాత్మలో అంటాం అంటే హయ్యస్ట్ డెవలప్డ్ సోల్స్ పరమ జీవాత్మలో మనం మొట్టమొట్టగా ఒక అమాయకపు ఆత్మలో ఉంటాము తర్వాత దుష్టాత్మలో ఉంటాము తర్వాత శుభాత్మలా అవుతాము తర్వాత మహాత్మలో అవుతాము శివలుగా పరమాత్మ అవుతాము అవ్వాలి పరమాత్మ కాకపోతే ఆ జీవాత్మ యొక్క పూర్ణ వికాసము లేదు ఆ పూర్ణ వికాసం అయ్యేంత వరకు మళ్ళీ మనం పుడుతూనే ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్ పునరపి జననం పునరపి మరణం ఎంతవరకు అంటే ప్రతి జీవాత్మ కూడాను ఒక పరమాత్మ అయ్యేంతవరకు ఒక చిన్న పిల్లవాడు పుడతాడు ఎంత వరకు పెరుగుతాడు పెద్దగా ఎంత వరకు పెరుగుతాడు అలాగే ఒక చిన్న పుట్టిన ఆత్మ ఒక శైశవాత్మ ఒక పూర్ణాత్మగా ఒక పరమాత్మగా ఎదగాలి అనేక జన్మ పరలో మనం బహుని మేతా జన్మాజున తాన్హం వేద సర్వాణి తి పర దర దహని మే వ్యతితాని జన్మా చార్జున తహం వేద సర్వాణ నత్వం వేతి పరంతేత్ బహుని మీ వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలెత్తావు అవెన్నో గడిచిపోయాయి వ్యతీతాన్ని తాన్ అహంవేద సర్వాణి నా వాటన్నిటిని నేను తెలుసుకునే ఉన్నాను నత్వం వేత్తి పరంతప నీకో తెలియదు అనేక జన్మ పరంపరలో ఉన్నామని మనకి ఎప్పుడు తెలుస్తుంది ధ్యాన యోగం చేసినప్పుడే తెలుస్తుంది దివ్య చక్షు వికసించుకున్నప్పుడు తెలుస్తుంది మన గత జన్మలని చూసుకుంటాము మై డియర్ ఫ్రెండ్స్ ఆ గత జన్మలను చూసుకున్నప్పుడే ఈ వర్తమానము జన్మ మనకి అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు ఎన్నో జన్మలు చూసుకున్నప్పుడు ధ్యాన యోగం ద్వారా ఓహో నేను దేహం కాదు దేహి అర్థమవుతుంది భగవద్గీత పుస్తకము కంటోపాఠం చేస్తే ఆత్మ అర్థం కాదు సంగీత పుస్తకం చదివితే సంగీతం రాదు సంగీతం అభ్యాసం చేస్తేనే సంగీతం వస్తుంది ధ్యానం అభ్యాసం చేస్తేనే ఆత్మ తెలుస్తుంది కనుక అర్జున యోగివిక ధ్యాన భగవద్గీత చదివి ధ్యానం చేయకపోతే లాభం లేదు భగవద్గీత యొక్క అర్థమే ధ్యానం చేయడం బుద్ధుడు ఇంట్లో విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు కృష్ణుడి విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు ఆ విగ్రహం చూస్తే మనకేమీ రాదు మన మనసును విగ్రహం చేసుకోవాలి అంటే దాని పేరే ధ్యాన యోగం ఆత్మా నాయతే పుట్టునిది మ్రీయతే చావీ నేత వాచిన్నాయం భూత భవితూయ అజో నిత్య శాశ్వతోయ జాయతే మృియతే వా కదాచూ అజో నిత్య శాచుతో పురాణోహతే హమా శరీరే న్రియత్ కదా భూ భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో హన్యతే హన్యమాన శరీర నే హమాన శరీర హన్యతే హన్యమానే ఈ శరీరం చంపబడినప్పుడు ఆత్మ చంపబడదు నా జాయితే మరియు వా కదా చిన్నాయం ఈ ఆత్మ పొట్టంది చావంది ఎప్ప ఉచేది అజో నిత్య శాశ్వత పురాణం భూత్వా భవిత వాన ఒక కాలంలో ఉండి భూతకాలంలో ఉండి భవిష్యత్ కాలంలో లేంది కాదు ఎల్ల కాలంలోనూ ఉండేది మైడియర్ ఫ్రెండ్స్ అది ఆత్మ యొక్క స్వరూపం వివేక చూడమణిలో ఆది శంకరాచార్య వారు చెప్పారు భక్తి యొక్క నిర్వచనం భక్తి రీత్య ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం మన స్వరూపంతో మనం అనుసంధాని కావడము దాని పేరే భక్తి ఇంకొకటి భక్తి కాజాలదు సంగీతం అంటే ఏంటి ఆ శృతితో ఆ లయతో ఏకం కావడమే సంగీతము స్వస్వరూపంతో అనుసంధానితం కావడమే భక్తి స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యే ఆ భక్తే ఆ ధ్యానం ఆ ధ్యానమే ఆ భక్తి ఆ ధ్యానము ద్వారా అభ్యాసము ద్వారా మనము శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది ఆత్మ శరీరం చంపబడిన ఆత్మ చంపబడిన హన్యతే హన్యమానే శరీరే ఎన్నో జన్మలు మనం ఆత్మకి శరీరంలో పుట్టుక ప్రతి చావు శరీరంలో చావు శరీరంలోకి ప్రవేశము పుట్టుక శరీరంలోంచి నిష్క్రమలు చావు ఇవన్నీ కూడాను మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం కానీ మనకెందుకు శోకము తీరలేదు మనం ఎందుకు ఏడుపుపోలేదు ఇంట్లో తల్లి చచ్చిపోతే ఏడుపు వస్తున్నాం తండ్రి చచ్చిపోతే ఏడుస్తున్నాం ప్రతిదానికి ఏడుస్తున్నాం ఏడ్చేవాడు పండితుడు కాదు ఏడ్చేవాడు యోగి కాదు యోగి అనేవాడు ఏడవాడు అర్జున నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు ఒక పక్కన ఏడుస్తూ అశోక్యాన్ శోచస్ అనుశోచంతి పండిత అశోక్యాన్వ్ఞావాదాసే గతూ నా గతాను ననుశోచంతి పండిత పండిత అశోచోచస్వం ప్రజ్ఞావాదా ఏడవ కూడా దానికోసం నువ్వు ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు నాకే దంచుతుందావే నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు ఫస్ట్ యోగివి కాగేశ్వరుడు ముంద ఒక రోగేశ్వరుడు మాట్లాడతాడా గొప్ప గొప్ప మాటలే పలుకుతాడా ఇంపాసిబుల్ నువ్వు నోరు మూసుకుని కూర్చో ధ్యానం చెయ్యి కళ్ళు రెండు మూసుకో తర్వాత నువ్వేం మాట్లాడతావు చెప్పిందే మాట్లాడతావు అశోచ్యాన్ ఏడవకూడదు దానికోసం షోచహ ఏడుస్తున్నావు నువ్వు ఆ పని చేస్తూ ప్రజ్ఞావాదాంశ భాష గొప్ప మాటలే పలుకుతున్నావు నేను భిక్షాటం చేస్తాను నేను యుద్ధం చేయను నేను రక్తపాతం చేయను నేను ఎవరిని చంపను అక్కడికి నీ చేతితో ఎవడో చంపబడినట్లు అక్కడికి ఎవరి చంపగలిగినట్లు అశోచ్యా అంటే గతించినవాడు వెళ్ళిపోయినవాడు శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకు వెళ్ళిపోయినవాడు అగతాసూన్ అంటే ఇంకా వెళ్ళని వాడు అంటే ఇంకా శరీరంలో ఉన్నవాడు ఈ ఇద్దరి పట్ల పండితుడనేవాడు ఏడవడు అశోచన్వోచ ప్రజాశసూ ననుశోచో అనుశోచ పండిత భగవద్గీతలో వేదవ్యాసుడు రెండు చోట్ల పండితుడు అనే పదం ఉపయోగిస్తాడు రెండు శ్లోకాల్లో అందులో ఇదొక శ్లోకము అశోచ్యాన్ అన్వోచస్ అగతాచ ఇంకో చోట ఏమంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని చైవ శ అక్కడ కూడా పండితం అనే పదం వస్తుంది విద్యా వినయ సంపన్న విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ పండితుడు అంటే ఒకనొక ఆత్మజ్ఞాన విశాలదుడు అందరినీ సమంగా చూస్తాడు స్వపాకే అంటే ఒక కుక్క మాంసం తినే చండాలుడు శుని ఒక కుక్క లాంటి వాడు గవి ఒక ఆవు లాంటి వాడు హస్తిని ఒక ఏనుగు లాంటి వాడు అతవ విద్యా వినయం రెండు కూడుకుని ఉన్న ఒక బ్రాహ్మణోత్తముడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని షునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అంత సమంగా చూస్తాడు ఎవరిని పోరా అనడు నువ్వు చండా మాంసం తింటున్నావు నువ్వు చేయకూడని పనిచేస్తున్నావు అయినా కూడా నువ్వు అంతరానివే వాడివి కావు వచ్చి నా దగ్గర కూర్చో ధ్యానం చెయ్యి ఆ మాంసం తినడం మానేసేయి ఆ కుక్క మాంసం తినడం ఆ చేప మాంసం తినడం మరి ఎద్దు మాంసం తినడం మానేసేయి నువ్వు చెయ్యి ధ్యానం చేయి ఓ బ్రాహ్మణోత్వంలో నీకు విద్య ఉంది వినయం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ ధ్యానం చేయి హస్తిని ఓ ఏనుగు లాంటి శుద్ధ సాత్వి కూడా ఆవు లాంటి సాత్వి కూడా శుని లాంటి రజోగుణం గలవాడా శాకం లాంటి తమో గుణం గలవాడా సకల గుణాలు వాళ్ళు వచ్చి కూర్చోండి ధ్యానం చేయండి అని అందరినీ సమంగా చూస్తాడు ఒక యోగేశుడు అలాంటి వాడే పండితుడు పండితుడు అన్నది రెండు చోట్ల వస్తుంది భగవద్గీతలో ఒకటేమో అశోక్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞ వాదాసే గతాసూన్ అగతాసూచ నా అను శోచంతే పండిత పండితుడు అనేవాడు ఎప్పుడూ ఏడవ ఏది కోసమైనా ఎప్పుడైనా ఏడుస్తే వాడికి పాండిత్యం లేదు అలాగే ఎవరైనా సమంగా చూడకుండా ఉంటే దూరంగా పెడితే అంటరాని వాడుగా చూస్తే నీచంగా చూస్తే నువ్వు అగైన్ పండితుడు కావు నువ్వు పామరుడు పండితుడు కాని వాడు పామరుడు పామరుడు పండితుడు అందరిని సమదృష్టితో చూడని వాడు దేనికన్నా ఏడ్చియ్యేవాడు పాములుడు దేనికి ఏడ్చి ఏడబని వాడు పండితుడు అందరిని సమంగా చూసేవాడు పండితుడు అశోచన్ గత నాను నుషో పండిత పండిత పండిత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వాలకే చ పండిత సహ పండి సోచంది పండిత ఈ రెండు నిర్వచనాలు భగవద్గీత ద్వారా మనం పొంది ఉన్నాం వేదవ్యాసుల వాడి దగ్గర నుంచి ఎప్పుడైనా మీలో శోకం వస్తే దట్ ఈస్ టెస్ట్ ఫర్ యూ దట్ యుట్ చూస్తాను మీరు అదో ఏడుస్తారా లేదా ఏడుస్తే మీకు ఇంకా బ్రహ్మజ్ఞానం లేదు దేనికోసం ఏడ్చినా బ్రహ్మజ్ఞానం లేదు ఎవరినైనా అసమంగా చూసినా బ్రహ్మజ్ఞానం లేదు అంటే పండితుడు కాదు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే పండితుడు మొట్టమొదటిగా ఆత్మజ్ఞానం రావాలి తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం రావడానికి ధ్యానం చేయాలి గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకుని శ్వాసాను సానం చేయాలి అప్పుడు క్రమక్రమంగా ఈ శరీరంలోకి మనం బయటకు వచ్చేసి ఆ శరీరం అక్కడ ఉంది నేను ఇక్కడ అని నేను అనేది ఆ శరీరం కాదు ఒక ఆత్మ తెలుసుకుంటాము క్రమేపీ మహాత్మ సర్వభూత ఆత్మాని తెలుస్తుంది దాని పేరు బ్రహ్మజ్ఞానము దాని పేరు బ్రహ్మానుభావము ఎన్ని ఉపనిషత్తులు చదివిన ఎన్ని బైబిళ్లు తెలిగేసినా ఎన్ని కురాలు చదివినా ఎన్ని హాజయాత్రలు చేసినా ఎన్ని కాశీయాత్రలు చేసినా ఎన్నిసార్లు మానస సరోవరం హిమాలయాలకు ఎంతమంది గురువుల కాళ్ళు పట్టుకున్నా ఎంతమంది గురువుల పాదధూడి నెత్తి మీద వేసుకున్నా మనం చేయవలసింది మన ఇంట్లో కూర్చుని ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస ఒకటే ఒక ధ్యాన పద్ధతి దాని పేరు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానము మైడియర్ ఫ్రెండ్స్ ఏమవుతాం అందరూ అడుగుతారు ధ్యానం చేస్తే ఏమవుతుంది ఏం లాభం వస్తుంది జోగిలో డబ్బులు నిండుతాయా నా కొడుకు ఉద్యోగం వస్తుందా నా కూతురికి పెళ్ళి అవుతుందా నేను అమెరికా వెళ్తానా నాకు ఎమ్మెల్యే పదవి వస్తుందా నేను చీఫ్ మినిస్టర్ అవుతానా ధ్యానం చేస్తే నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు నీ జేబుల్లో డబ్బు రాదు ఏమవుతుంది బ్రహ్ ధ్యానం చేస్తే మనము మనకి సత్యం తెలుస్తుంది సత్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది మనం పండుతాం పండుతులమవుతాం పండు కాకముందు మనం ఖచ్చిగా ఉంటాం చేదుగా ఉంటాం పండు అయినప్పుడు ఆ పండు అందరికీ కావాలి ఆ కాయగా ఉన్నప్పుడు ఎవరికీ అక్కర్లేదు దాని గురించి ఎవరు పట్టించుకోడు పండు అయినప్పుడు ఆ పండు కావాలి అంటారు బ్రహ్మజ్ఞాని పండు అయినవాడు అందరికీ కావలసిన వాడు మొట్టమొట్ట ఎవరికీ వద్దనుకునేవాడు తర్వాత అందరికీ కావలసిన వాళ్ళు ఫస్ట్ హాలాహలం వస్తుంది తర్వాత అమృతం వస్తుంది ధ్యాన సాధనలో సంగీత సాధనలో ఫస్ట్ అపస్వరాలు వస్తాయి తర్వాత సుస్వరాలు వస్తాయి కనుక మైడియర్ ఫ్రెండ్స్ పండితుడు కావలే పురుషోత్తముడు కావలే ఇంకొకసారి చెప్పుకుందాం పండితుడు అంటే ఎవరు గతాసు అగతాసూన్ నా అను పండితా పండిత గతించింది దానికోసం కానీ ఇంకా గతించబోయేదానికోసం కాని అంటే ఇప్పుడు వర్తమానం అంతా గతించబోయేదే ఎప్పుడో జరిగిందంతా గతించింది ఇప్పుడు జరుగుతున్నది గతించబోయేది ఈ రెండింటికోసము ఏడవడు అయ్యో నాకు అలా జరిగింది అని ఏడవాడు అయ్యో నాకు ఇప్పుడు ఇలా జరుగుతోంది అని ఏడవాడు గతించిన దానికోసం ఏడవాడు ఎవరో చనిపోయాడు వాడు గతాసుని వెళ్ళిపోయాడు పైలో కలిగిపోయాడు వాడి కోసం వెళ్ళబడు ఇప్పుడు వర్తామానంలో ఉన్నవాడు గురించి ఏడవాడు దేనికోసము ఏడవడు తర్వాత అందరినీ సమానంగా చూస్తాడు విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన ప్రతిరోజు ధ్యాన అభ్యాసం చేయాలి ఒకనొక సంగీతజ్ఞుడు ప్రతిరోజు గంటలు గంటలు ధ్యానం సంగీత అభ్యాసం చేస్తాడు మరి నేను కూడా వేణువు నేర్చుకున్నప్పుడు గంటలు గంటలు అభ్యాసం చేశాను లేకపోతే సంగీతం రాదు ఊరికే వస్తుందేంటి సంగీతం గంటలు గంటలు అభ్యాసం చేయాలి ఊరికే వస్తుందేంటి ధ్యానం గంటలు గంటలు అభ్యాసం చేయాలి పుట్టే ప్రతిది కూడా ను చస్తు అది అందరికి తెలుసు నరులందరికీ తెలుసు అందరూ చచ్చిపోయే వాళ్ళే ఉంది కానీ నారాయణుడికే తెలుసు చచ్చింది మళ్ళీ పుడుతుందని చెప్పేసి జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యడితే నత్వం శోచితు పుట్టేది చావక తప్పదు చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు దేని నువ్వు తప్పించలేవో దానికోసం ఎందుకు ఏడుస్తావయ్యా ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పరిహార్యాధ నత్వోచితు రెండేళ్ళ నా పాప చచ్చిపోయాడు ఏం చచ్చిపోడా పుట్టంగానే చావడం తథ్యం రెండేళ్ళు బతికాడు ఇంకా గొప్ప రెండేళ్ళు బతికాడు అని చెప్పేసి సంబరపడాలి ఒక నాలుగేళ్ల కుర్రాడు చనిపోయాడు ఆ తల్లి వలవలా ఏడ్చి నా కుర్రాడు చనిపోయాడు ఎంత గొప్పవాడు ఎంత తెలుగుతేటలో ఉండేవాడు నాకు ఎంత అన్యాయం జరిగింది ఎవరు నా పిల్లవాడిని రక్షించేవాడిని తీసుకెళ్తే ఒక ఆయన ఉన్నాడు ఊరు బయట ఆయనైతే రక్షించగలంటే ఆ కొడుకు శవాన్ని మోసుకువెళ్ళింది ఆ తల్లి ఇగో నా కొడుకు చచ్చిపోయాడు ఉన్న ఒక్కోగా ఒక్కోగాడు అతను చూస్తూనేమో తేజోవంతంగా ఉన్నాడు తన కొడుకుని రక్షించగలడు ప్రాణం పోయగలడు అనుకుంది అడిగింది నిన్ను చూస్తుంటే ప్రాణం పోయగల వాళ్లే కనబడుతున్నావు నా కొడుకు ప్రాణం పోయాడు నేను ప్రాణం పోయగలను నాకు అంత శక్తి ఉంది కానీ ఏ ఇంట్లో అయితే చావులేదో ఆ ఇంట్లో కొన్ని ఆవాలు తీసుకురావాలన్నాడు ఆవగించను ఏ ఇంట్లో చావు లేదు నీ కొడుకు నాలుగేళ్ల వాటి చనిపోతే పక్కింటి వాడి కొడుకు రెండేళ్ళ వాడి చనిపోయాడు పక్కింటి వాళ్ళ ఇంట్లో రెండేళ్ళ వాటి చనిపోతే ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఒక ఇంటి నెలవాడే చచ్చిపోయాడు గర్భంలోనే అడిగాడు వాడు ధ్రువో మృత్యోతి ధ్రువో మృత్యుహ్రశ్నల్లో యుధిష్ఠుడిని అడిగాడు ఆ యక్షుడు ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అని అడిగితే యుధిష్టరుడు ధర్మరాజు చెప్పాడు చుట్టుపక్కల అంత చావు చూస్తున్నా కూడాను నేను మటుకు ఎప్పుడు చావు అని అనుకుంటాడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లేదు ఓ యక్ష లెస్ పలికి విన్నా ఆయన అన్నాడు సత్యము పలికాడు మనం అందరూ చుట్టుపక్కల చూసుకో అందరూ చచ్చి చూస్తాము ఆ వాడు రెండు గర్భంలో చనిపోయాడు చూస్తాను కానీ నా చెట్టు కొడుకు ఇరవై ఏళ్ళ వాడు నా వాడు ఆ గర్భంలో పోయిన సంగతి ఏం పక్కింటి వాడుగా మన వాడు కాదుగా పుట్టినప్పుడే చావు నిశ్చయము పుట్టినప్పుడే చావు నిశ్చయము చనిపోయిన వాడు మరల పుట్టును మరల పుట్టును ఇది నీకు తెలియదు మాత్రమే తెలుసును యోగులకే తెలుసును ఆ చనిపోయిన వాడు ఎక్కడ పోయాడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఎప్పుడు జన్మ తీసుకుంటున్నాడు ఏ నిర్ణయించుకున్నాడు మళ్ళీ ఏ తల్లి గర్భంలో అని యోగులకే తెలుసు దివ్య దృష్టికే అది దృక్కోచరము జాతస్య మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ ఎవరైతే చనిపోతాడో వాడికి మళ్లీ పుట్టుక తప్పదు ఇది య దృష్టి సంబంధించినది దివ్య దృష్టికి సంబంధించినది ఆ దివ్య దృష్టి దివ్య యోగ సాధన ద్వారా దివ్య ధ్యాన సాధన ద్వారానే సంభవం చిన్నప్పుడు నా ఇంత శ్రావ్యంగా ఉండేది కాదు కానీ ఇప్పుడు అంటే నా ధ్యానంతో ఇది కొంచెం శ్రావత వచ్చింది అలాగే ధ్యానంతో ఈ రెండు కళ్ళతో పాటు ఇంకొక మూడవ కన్ను వస్తుంది దాని పేరు దివ్య దృష్టి తద్వారా మనం తెలుసుకుంటాము ఏమిటంటే చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి పడతాడు నాకు తమ్ముడు ఉండేవాడు నైన్టీన్ బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు మళ్ళీ బెంగళూరులో పెట్టాడు నాకు తెలుసుగా ఎక్కడ పెట్టాడు నాకు దివ్య దృష్టి ఉందిగా నా తల్లి సంవత్సర కింద చనిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పుట్టిందో నాకు తెలుసుగా జాతస్ ధ్రువం జన్మ మృత్య పరిహార్యర్థ నోచితు నం శోచితు పుట్టేది చావక తప్పదు వచ్చేవాడు పోక తప్పదు పోయేవాడు రాక తప్పదు రాకపోకలు ఉన్నాయి కానీ కింద ఉన్నది మీదొస్తుంది మీద ఉన్నది కింద వస్తుంది ఒక చక్రం తిరిగినప్పుడు ఏమవుతుంది కింద ఉన్నది మీదొస్తుంది మీద ఉన్నది కింద వస్తుంది భూలోకం వాడు స్వర్గలోకి వస్తాడు మళ్ళీ భూలోకం వస్తాడు మళ్ళీ స్వర్గలోకి వస్తాడు మళ్ళీ భూలోకం వస్తాడు ఈ చక్ర భ్రమణంలో ఏడవడానికి ఎక్కడా స్కోప్ లేదు నత్వము శోచితం రాసి ఏడ్చావా నీకు అతడి సత్యమే తెలియదు అనమాట నువ్వు ఆ పండితుడు అనమాట జాతస్య హీ ధ్రువో మృత్యుహో ఏ క్షణంలో అయినా మనము చావ అంటే తెలుసుకుని హాయిగా జీవించవలే చావంటే తెలుసుకోవడమే నృత్యం జయుడు ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు చక్కగా జీవిస్తాడు అనుక్షణము ఆఖరి క్షణంగా జీవిస్తాడు అనుక్షణము నూతన క్షణంగా జీవిస్తాడు ఇప్పుడే మనం పుట్టాము ఇప్పుడే మనం చచ్చిపోతున్నాం ఈ క్షణంలోనే పుట్టాము ఈ క్షణంలోనే పోతున్నాం అలాగ ప్రతి క్షణములో ఉండేవాడే బ్రహ్మజ్ఞాని పండితుడు ఏడవడు ఏమేమి చేయాలో చూసుకుంటూనే పోతుంటాడు ఏవేమి చూడాలో చూసుకుంటూనే పోతుంటాడు ఏమేమి సాధించాలో సాధిస్తూనే పోతుంటాడు కానీ దేనికి వగవడు ఏడవడు ముఖం మీద విషాద ఛాయ ఉండదు విషాద ఛాయ ఉంటే నువ్వు ఇంకా అసంపూర్ణుడివే ఏదో యోగ సాధన సరిగ్గా చేయలేదు ఇంకా అపస్వరం ఉంది నీ సాధనలో నాకు అపస్వరం దొరిందనుకోండి నేను ఇంకా సంగీత సాధన చేయలేదన్నమాట నేను సంగీత సాధన చేయకపోతే అపస్వరాలే ఉంటాయి సుస్వరమే ఉండదు నువ్వు ధ్యాన సాధన చేస్తే ఆత్మజ్ఞాన సాధన చేస్తే నీ జీవితంలో విషాదమే ఉండదు నీ వదనంలో విషాద ఛాయే ఉండదు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటావు ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయవు My dear friends and my dear masters and my dear gods of this great earth. Bhagavad Gita Yoka Sandeshamu Mana Sandhya Halanu Thirchadu. Mana Abhyasamu Mana Sandhya Halan Thirchadu. Krishna and Arjuna అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత కృష్ణుడి గల్లా పట్టుకుని నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడను అంటే అంత భగవద్గీత నీ మళ్ళీ అదే నీ వల్ల నా కొడుకుడు ఎవరి కర్మలకు ఎవరి కర్త మనం పుట్టబోయే ముందర నేను ఇరవై రోజుల్లో పుట్టాలి ఉండాలి అని నిశ్చయం చూసినప్పుడు ఇరవై రోజుల్లోనే పోతాం మనం డెబ్బై సంవత్సరాల్లో పోవాలి అనగా ఎప్పుడు రోజుల్లో పోం మన రాక మన పోక మన చేతుల్లో ఉంది మనము మన రాకకు మన పోకకు మన సృష్టికర్తలము ఈ విషయం ఎలా ఎవరు తెలుసుకుంటారు నా రాక నా చేతుల్లో లేదు మా అమ్మ నన్ను నా పోక వాడు చంపాడు నన్ను వాడి చేతుల్లో ఉంది వాడి కత్తి చేతుల్లో ఉంది ఇవన్నీ కూడాను స్థూల దృష్టితో సత్యాలు కానీ సూక్ష్మ దృష్టితో దివ్య దృష్టితో అసత్యాలు ఆ దివ్య దృష్టి సంపాదించుకోవడమే ధ్యానము కనక అర్జున యోగి వికా నాయన తస్మాత్ యోగి భవార్జున తే క్ స్వర్గలో విశాలం క్షీణే పుణ్యే మర్తంతింత్రిధర్మ మను ప్రపన్నా గతం కామకామాభన్ భూలో విశాల స్వర్గలోకం విశాలం స్వర్గలోకం స్వర్గలోకం స్వర్గలోకం స్వర్గలోకం విశాలం స్వర్గ విశాలమైన స్వర్గలోకము అన్నాడు వేద వ్యాసం ఆయనకి ఎలా తెలుసు స్వర్గం గురించి ఆ వైశాల్యం ఎంత ఎలా తెలుసు ఆయన రోజు పైకి కిందగా తిరిగి వచ్చేవాడు మనం హైదరాబాద్ సికింద్రాబాద్ పోయి వచ్చినట్టు కింద పైన తిరుగుతూ ఉంటాడు తే త్వం భూ త్వ తే దానిని త్వం నువ్వు భూత్వ భుజించిన తర్వాత దేన్ని స్వర్గలోకం విశాలం ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే నీ పుణ్యం క్షీణించిన తర్వాత మర్తె లోకం విషంతే మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తావు చనిపోయిన వెంటనే తిరిగి రావు నీ పుణ్యం ఎంతుందో అంత అంతసేపు పుణ్యలోకాల్లో ఉంటావు ఆ పుణ్యం క్షీణించిన తర్వాతే తిరిగి ఈ లోకానికి వస్తావు డబ్బులు తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి అమెరికాకి వెళ్తాము ఒక యాభై వేల డాలర్లు పెట్టుకెళ్తాము డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాము అలాగే కొంత పుణ్యము యాభై వేల పుణ్యాన్ని మూట కట్టుకుని వెళ్తాము ఆ పుణ్యలోకాల్లో బిహరస్తాము విశాలమైన స్వర్గలోకాలు అనేకానేక లోకాలు ఉన్నాయి ఈ కనపడే విశ్వమంతా విగ్రోర్ విశ్వం ఇదంతా భూలోకం అంటారు చనిపోయిన తర్వాత భూవర్ లోకాలు తర్వాత సువర్ లోకాలు తర్వాత జనాలోకాలు మహాలోకాలు తపోలోకాలు సత్యలోకాలు ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికి తెలుసు ధ్యానయోగి తెలుసు భగవద్గీత చదివిన వారికి తెలియదు భగవద్గీత సంస్కృతం నుంచి తెలుగులోకి తర్జుమా చేసేవారికి తెలియదు వారికి భాష మాత్రమే వచ్చు ధ్యాన సాధన లేదు ధ్యాన సాధనకు భాషకు సంబంధమే లేదు తే త్వం భో విశాలం క్షీణే పుణ్య మధ్యలోకం విషంతి మళ్ళీ తిరిగి పుడతావు దేనికోసం పుడతావు త్రయీ ధర్మం అను ప్రపన్న గతాగతం కామ కామాల అంతే త్రయీ ధర్మం అనుప్రపన్న మూడు రకాల ధర్మాలు మళ్ళీ ఆచరించడం కోసం శరీర ధర్మము సంఘ ధర్మము ఆత్మధర్మము ఎందుకోసం పుట్టావో దాని పేరు ఆత్మధర్మము నువ్వు శరీరం కావాలి కనుక ఆ శరీరాన్ని దాని యొక్క కార్యక్రమాలు కాలకృత్యాలు తీర్చుకోవాలి కనుక అది శరీర ధర్మము నువ్వు ఏ ఇంట్లో అయితే పుట్టావు ఆ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కనుక అది కుటుంబ ధర్మం త్రయీ ధర్మము తేత్వం భూత్వ స్వర్గ లోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏం ఈ విధంగా త్రయీ ధర్మం అను మూడు ధర్మాలు చేయడం కోసము అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక నువ్వు వెళ్ళావు కొన్ని ఉన్నావు పుణ్యం మటుకు చేశావు పుణ్య కార్యక్రమాలు చేసావు అన్నదానం చేశావు వస్త్రదానం చేసావు పక్కింటి వాళ్ళకి సేవ చేసావు కానీ నువ్వు ధ్యానం చేయలేదు నువ్వు ఆత్మను తెలుసుకోలేదు చేసినంత పుణ్యం వరకు పన్ను పుణ్య లోకాల్లో నువ్వు తిరిగి పుట్టావు మళ్ళీ ఎందుకు తిరిగి పుట్టావు ఆత్మ గురించి తెలుసుకోవడం కోసము ధ్యానం చేయడం కోసము కానీ ఈ కనుక ఒక కుటుంబం ఉంటుంది ఒక దేహం ఉంటుంది ఆ దేహాన్ని చూసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి ప్లస్ ఆత్మను చూసుకోవాలి ఆత్మను చూసుకోవంత వరకు మళ్ళీ మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ దేహాన్ని చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆత్మను చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము ఒకసారి నువ్వు ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ నువ్వు దేహం ఉండదు మళ్ళీ నీకు కుటుంబం ఉండదు ఇంకా దేహధర్మం లేదు కుటుంబ ధర్మం లేదు ఆ స్వర్గ లోకాల్లో విహరిస్తూనే ఉంటావు మళ్ళీ రావాలనుకుంటే వస్తావు ఇంకొకరికి ధ్యానం చెప్పాలని పిరమిడ్ స్పిరిచువల్స్ ఓసేటర్ మార్స్తారు కదా లేకపోతే రానే నువ్వు తే త్వం స్వర్గోకం విషాం థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో స్పిరిచువల్ సైంటిస్ట్ రాసిన పుస్తకాలు చదివితే లోక్సాంగ్ రంపాప్ రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎన్ని లోకాలు ఉన్నాయో అక్కడ ఎక్కడ ఏమేం చదువుతుందో సిల్వియా బ్రౌన్ పుస్తకాలు రాస్తే ఆ రాసిన పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది ఏ లోకాలలో ఏమేం జరుగుతుందో చదవకపోతే ఏమీ తెలియదు అసలే తెలియదు మనం ఎంతో ధ్యానం చేయాలి మన దివ్యదృష్టిని సంపాదించుకోవాలి ఎంతోమంది దివ్యదృష్టి సంపన్నులు రాసిన గ్రంథాలన్నీ చదవాలి దాన్ని స్వాధ్యాయం అంటాం తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణాని అయిన క్రియాయోగ ఏమిటయ్యా క్రియాయోగం అంటే ఒకటి తపస్సు రెండు స్వాధ్యాయము మూడు ఈశ్వర ప్రణానము మై డియర్ ఫ్రెండ్స్ తపస్సు అంటే మన శరీరం యొక్క ఆ కోరికలు తగ్గించుకోవడము తపహ అంటే తగ్గించడం మనసు యొక్క కోరికలు తగ్గించుకోవడము బుద్ధి యొక్క ఆ యొక్క విచనత్వము తగ్గించుకోవడము స్థిరత్వం సంపాదించుకోవడము స్వాధ్యాయము అందరూ మహాబాహులు రాసినవన్నీ చదవాలి ఈశ్వర ప్రణిధానం అంటే సకల ప్రాణికోటి దైవమే అన్న భావన కలిగి ఆవుని రక్షించాలి కానీ చికెన్ తినచ్చు ఎట్ట అది ఈశ్వర ప్రణిధానం కాదు చికెన్ దేవుడు కాదేమి చేప దేవుడు కాదేమి కనుక సకలము దైవమే ఈశ్వర ప్రణిధానము నేను దైవమే సకలము దైవమే ఒక మానవుడు ఒక చేపతో కుక్కతో కోడితో ఎలా జీవించాలి ఒక దేవుడు ఇంకో దేవుడితో జీవించినట్టు జీవించాలి అది ఈశ్వర ప్రణిధానం స్వాధ్యాయం పుస్తకాలు చదవకపోతే బ్రెయిన్ పెరగదు వేదవ్యాసం రాశాడుగా మహాభారతం రాసింది మనం చదివాము ఇప్పుడు ఆయన రాయకపోతే మనం చదివేదేమిటి మనం చదవకపోతే మనకి వచ్చేదేమిటి ఎందుకు ఈ ప్రవచనం చదవకపోతే అలాగే తపహ అంటే మన మనసును తగ్గించుకోవడం శూన్యం చేసుకోవడం మనసు ఇంత ఇంత ఉంది దాన్ని శూన్యం చేసుకోవడం తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రనిధాని అయిన చేయవలసిన యోగం అంటే ఈ మూడు నీ మనసును తగ్గించుకో శూన్యం చేసుకో నీ బుద్ధిని వికసింపజేసుకో స్వాధ్యాయం ద్వారా అంతా దైవమే అని అనుక్షణము చూడు తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిదానే క్రియాయోగ క్రియాయోగి తపస్ తన తపస్సు వల్ల తను మూడో సంపాదించుకుంటాడు స్వాధ్యాయం వల్ల మిగతా వాళ్ళ మూడో కన్నులు ఏమేమి తెలుసుకుంటాడు నాకొక్కడికే కాదుగా మూడో కన్ను ఉండేది నేనొక్కడినే కాదుగా ఫ్లూట్ వాయించేవాడిని ఓ అబ్బాయి ఎంతమంది ఉన్నారో ఫ్లూట్ వాయించేవాడు నాకన్నా ఎంతో గొప్పగా వాయించేవాడు ఉన్నారు నేను ఒక్కడన్నా ధ్యాన యోగం ఏంటి నాకన్నా ధ్యాన యోగం చేసేవాడు తాటిని తన్నేవాడు తల్ల తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు కనుక వాళ్ళు వ్రాసిన పుస్తకాలు చదవాలి దాని పేరు స్వాధ్యాయం నేను ఎవరి పుస్తకాలు చదవను అంటే అంతే సంగతులు నేను ధ్యానం చేయను అంటే అంతే సంగతులు ఈశ్వర ప్రణిధానం రాదు మై డియర్ ఫ్రెండ్స్ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని అందరూ తెలుసుకోవాలి తపస్ సంపన్నులు కావాలి తప అంటే తగ్గించుకోరు అవకారం నాకు ఇది చేయాలి అది చేయాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దాన్ని తగ్గించుకోవాలి మీ మనసు యొక్క ఆ వెలి తగ్గించుకోవాలి నేను నాది అనే తగ్గించుకోవాలి నిర్మము నిరహంకార అని భగవద్గీతలో చెప్తూనే ఉంటాడు నిర్మము నిరహంకారత్ విద్య తత్ అంటే ఆ సత్యం విద్య తెలుసుకోండి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి పరి పరిప్రశ్న చక్కటి ప్రశ్న వేసి సేవయా సేవ చేసి అప్పుడు ఉపదేశితి ఉపదేశిస్తారు తే నీకు ఉపదేశించితే జ్ఞానం జ్ఞానాన్ని ఉపదేశిస్తారు జ్ఞానిన జ్ఞానులు తత్వదర్శిన తత్వదర్శినులు సత్యం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రణిపాతము సా అష్టాంగ నమస్కారం అష్ట అంటే రెండు కాళ్ళు ఒక మొండెము రెండు చేతులు ఒక తల ఇవి ఆరు అంగాలు ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ఇవి అష్ట అంటే నీ శరీరంతో నీ మనస్సుతో నీ బుద్ధితో ఈ మూడిటితో నువ్వు ప్రణామం చేయవలే మనస్సులో కోరి కొండాలి ప్రణామం చేయాలని చెప్పేసి కేవలం శరీరం ఉంచితే లాభం లేదు బుద్ధితో కూడా నా బుద్ధికన్నా నీ బుద్ధి ఎక్కువ కనుక నా బుద్ధి నీ బుద్ధికి ప్రణమిల్లుతున్నది నా మనస్సు చంచలమైనది నీ మనస్సు స్థిరమైనది చంచలమైన మనస్సు స్థిరమైన మనస్సుకు ప్రణామము చెప్తున్నది నా శరీరము నీ శరీరానికి ప్రణామం చెప్తుంది ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం సా అష్ట నమస్కారము ఏమిటయా అష్టాంగాలు అంటే తప్పకుండా తెలుసుకోవాలి రెండు కాళ్ళు ఒక మోండెము రెండు చేతులు ఒక తలకాయ మొత్తం ఆరు భౌతిక శరీరం అంతా కలిపి ఆరు తర్వాత మనస్సు తర్వాత బుద్ధి అప్పుడు ఉపదేశించతే జ్ఞానం నీ మనసు పూర్తిగా పెట్టాలి నీ బుద్ధితో నువ్వు ప్రణం ఇల్లాలి తర్వాత సరి అయిన ప్రశ్న వేయాలి పరిప్రశ్న తర్వాత సేవ కూడా చేసుకోవాలి అప్పుడు ఉపదక్షిందితే జ్ఞానం చెప్పడానికి అందరూ రెడీగానే ఉన్నారు గురువు ఎప్పుడు రెడీగానే ఉన్నారు చెప్పడానికి కానీ శిష్యులే వేరు ఎలాంటి శిష్యులు ప్రణిపాతంలో ఉండే శిష్యులు పరిప్రశ్నలో ఉండే శిష్యులు సేవలో ఉండే శిష్యులు కావాలి ఆ శిష్యులకి ఆ గురువు ప్రబోధిస్తాడు ఎక్కడ పనిపాతం లేదో పరిప్రశ్న లేవో సేవ లేదో ఒకటుండి రెండవది ఉండదో అక్కడ ఆ గురువు ఏమీ చెప్పజాలడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఏదేమి విద్యలో నేర్చుకోవాలంటే ఒక విద్య నేర్చుకునే దగ్గర మనం పోయేటప్పుడు ఈ మూడు రకాల గుణాలు ఉండాలి అని భగవద్గీతలో మనకి వేద వ్యాసంలో వారు చెప్పారుణిపాతేప్రశ్నే శిది ప్రణిపాశ్న సేవయ్యా ఉపద్రక్షన తి ప్రణిపా సేవయా ఉపజన్ జ్ఞానం జ్ఞానిన త్ఞానిన తత్వదషినే హే నిర్పించేవాడు ఎప్పుడు ఉన్నాడు నేర్చుకునేవాడే లేడు when the disciple is ready master will appear master is already there but you are not ready how you are not ready e vidhanga nu tayar chesukoledu ante pranipatham undavali పది ప్రశ్న ఉండవాలి కొంచెం అహంకారంగా టెక్కుగా అడిగారు అనుకోండి నాకేం తెలియదు పోరా అంటాడు కొంచెం సేవ చేయమంటాడు సేవ చేయలేదనుకోండి కష్టపడ్డానుకోండి సేవ అంటే సరే వచ్చే జన్మలో రానాయన అంటాడు గురువుదేం పోయింది శిష్యుడే పోయిందంత కనుక ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఏం ఉండాలి అంటే ప్రణిపాతం ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి సఅష్ట అంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం భౌతిక కాయము మనోకాయము బుద్ధికాయము ఈ మూడు కాయాలతో ప్రణమి తర్వాత సరి అయిన ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేయాలి స్వామీజీ నా కొడుకు ఉద్యోగం కావాలి అంటే అది సరైన ప్రశ్న కాదు పని ప్రశ్న కాదు కనుక నాకు దుఃఖం ఉంది నా దుఃఖం పోవాలి నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం కావాలి మిమ్మల్ని చూస్తుంటే మీకు జ్ఞానం ఉన్నట్టుంది నాకు కూడా ఆ జ్ఞానము కావాలనుంది మీలాగా నేను కూడా ఉండాలనుంది ఎందుకో మీ మొహంలో చూస్తే ఎంతోసేపు శాంతము ప్రమోదము ఉంటుంది నా ముఖంలో ఎందుకు లేవు ఎందుకు కొలవడింది తనకు నాకు కూడా అలాంటి స్థితి కావాలి ఆ స్థితపజ్ఞత కావాలి అది చల్లించని స్థితి కావాలి దానికి నేనేం చేయాలి అని అడిగే ప్రశ్నలే పరిప్రశ్నలు ఎంత కష్టమైనా పడతాను ఎంత సేవైనా చేస్తాను నాకు అది కావాలి ఓహో ఎంత కష్టమైనా పడతావా ఎంత సేవైనా చేస్తావా నీకు అదేనా కావాలి ఇంకేదీ అక్కర్లేదా ఇంకేదీ అక్కర్లేదు నా సంసారం అక్కర్లేదు పేరు ప్రతిష్ట అక్కర్లేదు తిండి అక్కర్లేదు నిద్ర అక్కర్లేదు నాకు అది కావాలి అని ఎవరైతే అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏదీ అడగరు నీ దగ్గర పరిప్రశ్నలు ఉన్నాయా నువ్వు సేవ చేస్తావా నువ్వు సాష్టంగా నమస్కారం చేయాలా ఏది కోరుకోరు చెప్తూనే ఉంటారు కానీ ఈ చెప్పేది ఆ మూడు అక్కడ లేకపోతే అది నిలబడదు అక్కడ భగవద్గీతలో లేనిది ఇంకో చోట ఎక్కడ లేదు అన్ని చోట్ల ఉన్నదే భగవద్గీతలో కూడా ఉంది భగవద్గీతలో లేనిది ఇంకో చోట లేదు నాలుగు రకాల మనుషులు ఉన్నారు చతుర్విధ భజంతి మాం జనా సుకుడి తినోర్జున ఆర్థో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానీచరతృష ఓ అర్జున నాలుగు మనుషులు ఉంటారు చతుర్విధ నాలుగు రకాలుగా నన్ను కొలుస్తుంటారు నన్ను అంటే ఆధ్యాత్మికత చతుర్విధ భజంతే మాం జన సుకృత ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచర్త ఆర్తనాదాలు పలికేవాడు కష్టాల్లో ఉండేవాడు నా కష్టాలు తీర్చు స్వామి అని మూల ఉంటాడు జిజ్ఞాసు సత్యం ఏమిటి స్వామి అని తెలుసుకోదలుచుకునేవాడు అర్థార్థి నా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి చాలా బాగుంది కానీ ఇంకొక పది లక్షలు ఇస్తే చాలా బాగుంటుంది నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఇంకొక ఇరవై లక్షలు ఇస్తే ఎంత బాగుంటుంది కదా నువ్వంతా ఇచ్చేవాడిగానే నేను పుచ్చుకునేవాడిని కాస్త పడేసేయి తర్వాత జ్ఞాని నాకు తెలుసు అంతా తెలుసు తెలిసినవాడు తెలుసుకోదలుచుకునేవాడు డబ్బు కోరుకునేవాడు దుఃఖంలో ఉండేవాడు ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ కోరుకుంటుంటారు చతుర్విధ భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షప ఆర్తనాదాలు పలికేవాడు నా దుఃఖం తీసేయని కోరేవాడికి కానీ నాకు ఇంకా అంతా బాగానే ఉన్న సుఖంగాని ఉన్నాను ఇంకొంచెం సుఖం ఇచ్చేయని వాడికి కానీ జిజ్ఞాసు కానీ జ్ఞాని కానీ ఈ నాలుగు రకాల మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు ఎవరు జ్ఞాని అంటే ధ్యాన సాధన చేసేవాడే జ్ఞాని ఎవరు ధ్యా జిజ్ఞాసు అంటే ధ్యాన సాధన కోరేవాడే జిజ్ఞాసు అర్థార్థి ఆర్తో వీళ్ళు ధ్యాన సాధన కోరరు జ్ఞాన సముపార్జన కోరరు కానీ వాళ్ళు ధ్యాన సాధన చేస్తే కానీ వాళ్ళ జ్ఞాన సముపార్జన వాళ్ళు చేస్తే కానీ వాళ్ళ దుఃఖాలు తీరవు వాళ్ళ సుఖాలు ంపవు నీ దుఃఖాలు పోవాలన్నా నీ యొక్క సుఖాలు ఇంకొంచెం ఇనుమడించాలన్నా నీ జిజ్ఞాస తీరాలన్నా చేయవలసింది ఒకటే అదే ధ్యాన సాధన యోగి వికారనాయన అని అందరికీ ఒకటే ఆన్సర్ ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడాను నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గం నేను చెప్తాను నీ ఆర్తనాదాలకి నా దగ్గర ఆన్సర్ లేదు నీ సుఖ లాలసతకు నా దగ్గర జవాబు లేదు నీ యొక్క జ్ఞాన పిపాసకు నా దగ్గర ఆన్సర్ లేదు అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్నదే మౌలికమైన భగవద్గీత సందేశం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవే ఆత్మనో బంధు ఆత్మైవ ఉద్ధరేత్మత్మా ఆత్మానమసాదే ఆత్మవ్యాత్మ ఆత్మై రిపురాత్మన రిపురాత్మన రిపురాత్మన ఉదలేదానం ఉద్ధరేదాత్మ నాత్మానం ఆత్మానం అవసాధయేద్ ఆత్మవి ఆత్మ నువ్వు బంధువు ఆత్మవి అది కూడా ఆత్మ నువ్వు ఎలాంటి వాడువైనా సరే నాలుగు రకాల మనుషులు ఉన్నారు అందులో ఒకడైతే జ్ఞాని అయిపోయాడు మిగతా ముగ్గురు కూడా ఈ ముగ్గులు కూడా వాళ్ళని వాళ్లే ఉద్ధరించుకోవాలి వాళ్ళని నేను ఆర్థనాదాలు పలికేవాడు ఏమంటాడు నువ్వు నన్ను ఉద్ధరించు అంటాడు అర్థార్థి ఏమంటాడు నువ్వు నాకు డబ్బు పంపించు నాకు వైభవం కల్పించు అంటాడు వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పాత్ర ద్వారా అందరికీ సందేశం ఏమి ఇచ్చారంటే అయ్యా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నీ ఆకలి నువ్వే తెచ్చుకోవాలి నీ నిద్ర నువ్వే పోవాలి నీ ధ్యాన సాధన నువ్వే చేయాలి ఉద్ధరేలాత్మనాత్మానం నేను నిన్ను ఉద్ధరింపజాలను కనుక ఇది తెలుసుకోవడమే జ్ఞానము ఇది తెలియజెప్పడమే జ్ఞాని యొక్క లక్షణము తద్విత్తి పరిపాతే పరిప్రశ్న సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శి అన్నప్పుడు ఏంటి జ్ఞానం బోధిస్తారు జ్ఞానులు తత్వదర్శనులు ఏ జ్ఞానం బోధిస్తారు ఒరే అబ్బాయి నిన్ను నువ్వే ఉద్ధరించుకో నీ హోంవర్క్ నేను చెయ్యను నీ హోంవర్క్ నువ్వే చేసుకోవాలి బాగా చేసుకున్నావా పాస్ అవుతావు బాగా చేసుకోలేదా చదువుకోలేదా ఫెయిల్ అవుతావు ఫెయిల్ అయితే నీ అవమానం నీదే పాస్ అయితే నీ యొక్క గొప్పతనం నీదే నా వల్ల నీకు గొప్పతనం రాదు నా వల్ల నువ్వు నీకు అవమానము రాదు నీ అవమానం నీ వల్ల నీ యొక్క గొప్పతనం నీ వల్ల నీ కర్మలే నీకు ఫలాలు నీ కర్మలు సరి చేసుకో ధ్యాన కర్మ చేసుకో ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో ధ్యానంలో నిమజ్ఞముక ధ్యానంలో నీ ఆత్మశక్తి పెం పెంపొందుతుంది నీ ఆత్మశక్తి పెంపొందించుకో సమయాన్ని ప్రతి క్షణాన్ని పిండు వండు నిన్ను ఉద్ధరించుకో నీ ప్రతి నిన్ను ఉద్ధరిస్తుంది అథవా నిన్ను దిగజారుస్తుంది ఉద్దరేద్ ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయ్యేత్ నీ ఆత్మను అవసాన దశకు నువ్వే తీసుకెళ్ళకూడదు ఆత్మానం నువ్వు పిచ్చి మాటలు మాట్లాడేవా నీ ఆత్మను నువ్వే కృంగదీసినట్లు నువ్వు జాగ్రత్తగా మాట్లాడేవా నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకున్నట్లు ఉద్ధరేదాత్మ నా ఆత్మైవ ఆత్మనో బు ఆత్మవత్మన ఆత్మకి ఆత్మే బంధువు ఆత్మకి ఆత్మే శత్రువు నీకు పక్కవాడి శత్రువు కాదు నీకు పక్కవాడు బంధువు కూడా కాదు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే బంధువు నువ్వు జాగ్రత్తగా మాట్లాడేవా నీ బంధువు నువ్వే నువ్వు సరిగా మాట్లాడలేదా సమయం వృధా చేసేవా నీ శత్రువు నువ్వే ఎన్ని విషయాలు భగవద్గీతలో కనుకనే మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం అన్నిటికన్నా కీలకమైన శ్లోకము ఉద్ధరేలాత్మ ఆత్మానం ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మవ రూపత్మన యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఆల్ దైమ్ ఆల్ దేర్ ఎవర్ యువర్ విచ్ డైన్షన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఏ లోకల్లో ఉన్నా కానీ ఏ కాలంలో ఉన్నా కానీ కలియుగంలో కానీ కృతయుగంలో కానీ మిల్కీ వే గ్యాలక్సీలో కానీ ఆండ్రోమెడా గ్యాలక్సీలో కానీ భూలోకంలో కానీ సువర్ లోకంలో కానీ జనా లోకంలో కానీ తపోలోకంలో కానీ పాతాళ లోకంలో కానీ నువ్వు శైశవ దశలో ఉన్నప్పుడు కానీ వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు కానీ జ్ఞానిగా ఉన్నప్పుడు కాని అజ్ఞానిగా ఉన్నప్పుడు కానీ పండితుడుగా ఉన్నప్పుడు కానీ పామాలుగా ఉన్నప్పుడు కానీ నీ వాస్తవానికి నువ్వే సృష్టికరతవు నీ నోటిలోని మాటే నీ నుదుటి మీది వ్రాత తస్మాత్ జాగ్రత్త నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు దిగజార్చుకుంటున్నావు నీ ప్రతి మాటతో ఎలాంటి మాట మాట్లాడుతున్నావు ఎలాంటి చేత చేస్తున్నావు ఎలాంటి ఆలోచన ఆలోచిస్తున్నావు आलोचि సంగస్థేషోపజాయితే దాని మీద నీకు సంఘం వస్తుంది అటాచ్మెంట్ వస్తుంది సంఘాత్ సంజాయితే కామ ఆ అటాచ్మెంట్ వల్ల కామం అధికమవుతుంది ఆ కామాన్ని ఎవరైనా అడ్డుకుంటే నీకు క్రోధం వస్తుంది క్రోధాత్మవుతా సమ్మోహ క్రోధం లోంచి నీకు మోహం వస్తుంది మోహాత్ స్మృతి భ్రంశ మోహం వల్ల నీ యొక్క ఫ్యాక్ట్స్ మర్చిపోతావు ఎదుట ఎవరు ఉండాలని మర్చిపోతావు స్మృతి ప్రముచా బుద్ధి నాశం ఏం చేయాలో కూడా తెలియదు ఏమిటట్టు చేసేస్తుంటావు చంపేస్తుంటావు నరికేస్తుంటావు ఆత్మహత్య చేసుకుంటావు అత్త కోడలి మీద కిలోసిని వేసి తగలేస్తుంటుంది సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధాత్వతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి ప్రశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి చావు అంటే బుద్ధి చావు ఎందుకంటే ఆత్మకు చావు లేదు మరి ఏమిటయ్యా చావు అంటే ఎవరైతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాడో అదే వాడికి అక్కడ చావు బుద్ధి ప్రణశ్యతి బుద్ధి కలిగి ఉన్నవాడు జీవి జీవిస్తున్నవాడు బుద్ధి లేనివాడు చస్తూ ఉన్నవాడే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి మై డియర్ ఫ్రెండ్స్ భజగోవిందంలో ఆది వారు ఒక విధంగా చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి వచ్చే విధాన్ని చెప్పాడు భగవద్గీతలో నువ్వు నాశం ఎలా అవుతున్నావు అని చెప్పాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్ ఉపజాయే సంగజాయతే కామ కామాత్ క్రోధాద్ సమ్మోహ స్మృతి విబ్రహ్మ స్మృతి ప్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాద్ ప్రణశ్యతి నువ్వు సత్సర్గం చేయవయ్యా నీకు నిస్సంగం వస్తుంది నిస్సంగంలోంచి నిర్మోహం వస్తుంది నిర్మోహంలోంచి నిశ్చయ చిత్తం వస్తుంది నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అని ఆ క్రమము చెప్పాడు ఇక్కడ ఈ క్రమము చెప్పాడు భగవద్గీతలో నువ్వు దేవుని గురించి ఆలోచిస్తుంటావు దానిమీదే నీకొక అటాచ్మెంట్ వస్తుంది అందులోంచి నీకొక తీవ్రమైన కోరిక పడుతుంది ఆ కోరికను ఎవరిని అడ్డుకుంటే నీకు క్రోధం వస్తుంది ఆ క్రోధంలోంచి మోహం వచ్చేస్తుంది అంటే నీ వాల్యూ సిస్టము కిందిది మీద మీదది కింద అవుతుంది అదే మోహం అంటే నేను ఇంకా నా పెళ్ళాం చదువుతా నేను బతకలేను అది మోహం అంటే పెళ్ళం చచ్చిపోతే నువ్వు కూడా ఉడిపోతుంది చచ్చిపోతావు మోహం అది దానివల్ల నువ్వేం సాధించలేదు అక్కడే తిరుగుతూ ఉంటావు ఉడిపోసుకున్నవాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు ఎర్త్ బోన్ సోల్ వారు పైదో కాలం బోన్ అదంతా మోహం అది లేకుండా నేను బతకలేను ఇది లేకుండా నేను బతకలేను ఒక మాట అంటే ఆ ద్రౌపది నవ్వింది దుర్యోధనుడికి ఆ మానధనుడికి ఇంకా పోయి వారి బుద్ధి నశించింది వాడికి అదే చావు నవ్వితే ఏమైందిట నువ్వు కూడా నవ్వు నువ్వు లైట్గా తీసుకో కానీ వారు వారికి బుద్ధి లేదు వాడికి మోహంలో ఉన్నవాడు కనుక ఏం చేశాడు వాళ్ళ జీవితం కుత్తుకున్న లాడిపోయింది వాడి వల్ల వాడు నష్టమయ్యాడు వాడి వల్ల ప్రపంచంలో నాశనమైంది గుడ్డెద్దు ఒక చేలో పడింది ఆ గుడ్డెద్దుకి నష్టమే ఆ చేనుకి నష్టమే ఒక గుడ్డి తనం లేని ఎద్దు ఆ చేలోకి వెళ్ళదు దాని కాళ్ళు విడగొట్టుకోదు దానికి నష్టం లేదు ఆ చేనుకి నష్టం లేదు కానీ మోహంలో పడ్డవాడు వాళ్ళు సిస్టమ్స్ కింద మీద అయినవాడు వాడు తాను చెడిపోయి అందరికీ చెడుపు చేసి అందరికీ కష్టాలు కలిగిస్తాడు మై డియర్ ఫ్రెండ్స్ ఇది అంతా సైన్స్ భగవద్గీతలో ఉన్నదంతా సైన్స్ నువ్వు దేవుని గురించి ఆలోచిస్తావు జాగ్రత్తగా ఆలోచించు పక్కింటి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు నీకేం పని వాడతావు నీ ఆట నువ్వు నీ చదువును చదువుకో నీ ధ్యానం నువ్వు చేసుకో పక్క వాళ్ళ సంగతి నీకెందుకు సంగస్జాత్ క్రోధా బుద్ధినాశో బుద్ధినాశాద్ ప్రణశ్యతి దీనికి భజగోవిందంలో ఆది శంకరాచార్య వాళ్ళు సత్సంగే నిస్సంగం నిస్సంగే నిర్మోహత్ నిశ్చలత్తే జీవన్ముక్తి భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉన్నాయి మనం అన్నీ తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటామన్నీ గురువుగారి దగ్గర పోయి పనిపాతము చేసి పరిప్రశ్న వేసి సేవ చేస్తూ కూర్చుంటూ ఉంటే ఆయన చెప్తూనే ఉంటాడు మనకు వస్తూ సాధనతో సమకూరు పన్నుల ధరలోనూ ఉద్ధరేత్మనాత్మ ఆత్మానమవ సాధే ఆత్మవ్యాత్మన బంధు ఆత్మవ్రిపురా యవరి నివే ఉధరించు కొన్నా ఎవరిని వారే దిగజాచుకోవాదు ఎవరికి వారే బంధువు ఎవరికి వారే శత్రు ఎవరైనా నాకు వాడు బంధువు నాకు వాడు నక్షత్రు అంటే వాడు అజ్ఞానంలో ఉన్నవాడు భగవద్గీత చదివిన వాడు పక్క వాడి మీద వేలు చూపించడు ఏదైనా జ్ఞాని నువ్వు కంప్లైంట్ చేస్తే ఒకదే చూపిస్తే వాళ్ళు ఇలా చేశాడు వీడిలా చేసేటే ఆ వేలు కోసేస్తాడు ఎందుకంటే వాడు నీకేమీ చేయలేదు నువ్వే చేసుకున్నావు పాండవులను రాజ్యం పోగొట్టే అని అనుకున్నాడు దొర్యోధండు వీళ్ళు చక్కగా అడవికి వెళ్ళి ధ్యానం చేసుకున్నారు లేకపోతే వాళ్ళకి ధ్యానం చేసుకుని టైం దొరికేది కాదు ఎప్పుడూ మనకి మంచి జరుగుతుందని తెలుసుకోవాలి అది తెలుసుకోకపోవడమే అజ్ఞానం దశరథుడు రాముడిని వనవాసం చేయమన్నాడు ఓకే అని వెళ్ళిపోయాడు సీత నేను ఓకే అన్నాడు ఎప్పుడు కూడాను ఎవరి మీద కంప్లైంట్స్ చేయకూడదు మనల్ని మనమే ఉద్ధరించుకుంటాము ప్రతి క్షణము మనం ఉపయోగించుకోవాలి ఎలాగా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణాని అయిన క్రియా మనం తపస్సులో ఉండవలే స్వాధ్యాయంలో ఉండవలే ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానం స్వీకరించాలి వారి దగ్గర ఒక పైస అంత జ్ఞానం ఉంది ఆ పైస జోబు చేసుకో ఇంకొకరి దగ్గర ఒక అణ అంత జ్ఞానం ఉంది వాడి జోబులు వేసుకో ఇంకొకరి దగ్గర రూపాయి అంత జ్ఞానం ఉంది వాడు చేసుకో ఇంకొకరి దగ్గర వారు బిల్ గేట్స్ అంత దెబ్బు ఉంది వారి దగ్గర వారు ఇస్తాను తీసుకో ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత తీసుకోవాలి జ్ఞానము తీసుకుంటూనే ఉండాలి ధ్యానము చేస్తూనే ఉండాలి అందరినీ సమానంగా దైవంగా చూస్తూనే ఉండాలి ఈశ్వర ప్రధానం ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు సమయాన్ని వృధా చేసేవాడు తనకు తానే శత్రువు సమయాన్ని ఉపయోగించుకునేవాడు తనకు తానే బంధువు భగవద్గీత వినడము ఇది పురాణ కాలక్షేపము కాదు ఇది కాల వినియోగం కాలక్షేపం కాదు టైం పాస్ పఠాణి కాదు ఇది టైం యూస్ ధ్యానము టైం పాస్ కాదు ధ్యానము టైం యూస్ కాలక్షేపము కాదు కాల వినియోగము కాలక్షేపములో జీవించే వాళ్ళు అధములు కాల వినియోగంలో జీవించే వాళ్ళు ఉత్తములు అందరి చేత కాల వినియోగం చేయించే వాళ్ళు ఉత్తమోత్తమములు ఆ యుద్ధంలో కూడాను అర్జునుడికి అర్జునుడి చేత ఆ సమయాన్ని ఉపయోగింపజేశాడు కృష్ణుడు ఉత్తమోత్తమం అక్కడ కూడా జ్ఞాన పిపాసే యుద్ధంలో భగవద్గీత ఏమిటి యుద్ధంలోనే భగవద్గీత ఆశ్రమంలో భగవద్గీత ఎక్కడైనా భగవద్గీత దేని మీద నువ్వు ఆలోచిస్తావో దాని మీద నీ కోరిక దేని మీద నువ్వు ఆలోచిస్తావో దాని మీద జాగ్రత్తగా ఆలోచించు దాని మీద ఆలోచించు నువ్వు మంచు చేయబోయ్ చెడు చేయకోయ్ అని సాధారణంగా అందరూ భగవద్గీతలో ఏం చెప్పబడింది నువ్వు మంచు చేయకు చెడు చేయకు నీలో నువ్వు ధ్యానయోగి అశుభ ఫలిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ నాకు ఎలాంటి వాళ్ళ ఇష్టమంటే యోను హృష్యతి దేన్ని దేనికి హర్షించడో యోన ద్వేష్టి దేన్ని ద్వేషించడో యోన శోచతి దేనికి ఏడవడో నా కాక్ష దేన్ని కాంక్షించడో శుభాశుభ ఫలిత్యాగిరించిన వాడు భక్తి మాన్య తనలో తాను స్వస్వరూపానుసంధానంలో విరాజిల్లు ఉన్నవాడు స మే ప్రియ అలాంటి వాడు నాకు ప్రియుడు మై డియర్ ఫ్రెండ్స్ యోన సృష్యతి నేష్టిన శోచత కాక్తి మాన్య సమే ప్రియ శుభ అశుభ పరిత్యాగి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము శుభం అశుభం పక్కవాడికి సంబంధించింది నీకు పక్క వాడికి మధ్య నీకు పక్కవాడితో సంబంధమే లేదు నువ్వు తామరాకు మీద నీటి బిందువు లాంటి వాడు నువ్వు నీ నీటి బిందువుని పరిరక్షించుకో నిన్ను నువ్వు తెలుసుకో నీలో నువ్వు ఉండు నీ గురించి నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకో తర్వాత సంగతి చూద్దాం పక్క వాళ్ళకి నీ వల్ల మంచి జరుగుతుందా నీ వల్ల చెడు జరుగుతుందా మంచి చేయదలుచుకున్నావా చెడు చేయదలుచుకున్నావా ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో శుభుభ పరిత్యాగి త్యాగి కాదు పరిత్యాగి చూసారా విశేషమైన శుభము అశుభము అన్న భావనను మనసులోంచి పరిత్యజించాలి త్యజించాలి కాదు పరిత్యజించాలి నేను ధ్యానం చేస్తున్నాను నా వల్ల అందరూ చాలా లాభపడుతున్నారు ఓహో ఇంతమంది నేను బాగు చేశాను అని మనసులో భావన ఉండరాదు వాళ్ళకి శుభం నా వల్ల కలిగింది అనే భావన మీకు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ వల్లనే వాళ్ళకి శుభం కలిగింది నీ వల్ల కలగలేదు కనుక అది అసత్యము కనుక నీ వల్ల శుభం జరిగింది అనుకుంటే నువ్వు ఒక పిచ్చోడివి గురువు యొక్క ధర్మము సత్యము ప్రకాశం చేయడము శిష్యుడి యొక్క ధర్మము సాధన చేసి దాన్ని సాధించడము గురువు వల్ల వీడు బాగుపడ్డు వీడి వల్లనే వీడు బాగుపడుతున్నాడు గురువు నా వల్ల వీడు బాగుపడ్డాడు అనుకుంటే వాడు అసలు గురువే కాదు కనుక నీ వల్ల ఇంకొక అశుభం జరుగుతున్నది కానీ నీ వల్ల ఇంకొక శుభం జరుగుతుంది కానీ భావన తీసేవి ఇక్కడ ఇక్కడ భావన ఉండరాదు శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధేతే భక్తి మాన్ నాలో నేను హాయి ఇది భక్తి సా మే ప్రియ అలాంటి వాడు నాకు ఇష్టము నీ ఆత్మలో నువ్వు స్థితము ధ్యాన యోగివి ఎవరైతే ధ్యాన యోగి వాడే నాకు ప్రియుడు మిగతా వాడని నేను పట్టించుకోను వీడిని పట్టించుకుంటాను వీడు నా కులం వాడు వీడు నా జాతి వాడు నిర్గుణుడు అలాంటి వాడిని పట్టించుకుంటాను వాడికి నా సహాయం ఎప్పుడు ఉంటుంది వారి ముందే ప్రత్యక్షం అవుతాను బుద్ధియుక్తో జహా ఉభే కనుక మైడియర్ ఫ్రెండ్స్ ఒక కీలకమైన విషయము చెప్తాను భగవద్గీతలో ఉండే రహస్యమని అది ఏమిటయ్యా అంటే భగవద్గీతలో ఆ ప్రతి శ్లోకంలోనూ రెండు పాదాలు ఉంటాయి పైపాదము కింది పాదము ఎక్కడెక్కడైతే అహం అని వాడతాడో అది ఆ వేదవ్యాసుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ పరమాత్మునికి సంబంధించింది వ్యక్తిగతంగా ఎక్కడైతే మామ్ అంటారో అది జనరల్గా సంబంధించింది అది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి అంటే ఉదాహరణకు ఒక చెప్తాను దీన్ని భగవద్గీతలో చర్మశ్లోకం అంట సర్వధర్మాన్ పరిత్య మాకం శరణం వ్రజ అహం ర్వపాపే మోక్షయిష్యామి మా మా అన్నది అక్కడ కామనా చూసుకుంటే నిన్ను నువ్వే ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది ఇంగ్లీష్ లో ఆ పుస్తకం పేరు మోజస్ కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ విలుపడుతుంది మోజస్ అం దట్ అయా అని చెప్పేసి నేను ఆ నేను అని చెప్పేసి దానికి నేను ఏం చేశానంటే ఐ ఆం దట్కి ఒక కామా పెట్టాడు ఐ ఆం దట్ నేను అది ఐ ఆం ఇట్ నేను ఆ కామ పెట్టడం వల్ల దాని అర్థమంతా మారిపోయి దాని అర్థమంతా సువిధితమై అలాగే భగవద్గీతలో మామని ఎక్కడొచ్చినప్పుడల్లా మనం ఇన్వెట్ల కామాసు పెట్టుకుంటే ఆ మామనేది ఆ కృష్ణుడికి ఆ వేదవ్యాసుడికి ఆ వ్యక్తిగతంగా సంబంధించింది కాదు మామంటే నేను ఎవరిని వారు శ్రవణ పెడుకోవాలి కనుక ఒక పాదంలో మాముంటుంది రెండో పాదంలో అహం ఉంటుంది ఆ అహం వచ్చినప్పుడు ఆ వ్యక్తిగతంగా పరమాత్మకు సంబంధించింది నువ్వు అలా ధ్యానంలో కూర్చో నేను నీ సంగతి చూస్తాను సర్వధర్మాన్ పరిత్య మామేకం అంటే నీ నేనులో నువ్వు ఉండు అప్పుడు నేను అనేబడి నేను నీ సహాయం చేస్తాను అహం కూడా సర్వపాడు నీ పాపాలన్నీ నేను నీకు తీసేస్తాను అంటే నేనంటే నీకు అర్థం ప్రశాంతమవుతాయి నీకు అవలసిన శక్తి నా వల్ల మనకు వస్తుంది నేను సహాయం చేస్తాను నువ్వు ధ్యానం చేస్తే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని ప్రయత్నిస్తే నీకు మ్యాక్సిమం ప్రాబ్లం పనుల నాగొస్తుంది నువ్వు ప్రాబ్లం కొన్ని ఏమీ లేకపోతే నా దగ్గర నుంచి ఏమి రావడం నువ్వు నువ్వు ఎంత వేస్తే నా దగ్గర అంత వస్తుంది నువ్వు ఇరవై శాతం వేస్తే నాలుగైంది ఇరవై శాతం వచ్చింది నువ్వు ఒప్ప శాతం వేస్తే నాలుగు నుంచి ముప్పై శాతం నువ్వు జీరో వేస్తే నాలుగైదు నుంచి ఏమి రావాలి తన నాలుగు ఏమిటి రావాలంటే నువ్వు కూర్చోవాలి ధ్యానంలో సర్వ ధర్మాలు ప్రతి చేస్తాయి అనేక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలను వదిలిపెట్టేసి నువ్వు ధ్యానంలో కూర్చున్నావు రమణ అలా కూర్చున్నాడు అన్ని ధర్మాలు వది పెట్టేసి తండే మహర్షి శుభాశిత్యాది శుభ అశుభ పని నిన్ను పరిపరించేసి శుభ ఉండే ధర్మము అశుభ ఉండే ధర్మం అధర్మము అధర్మం పరిప్రయించారు కానీ ధర్మం కూడా పరిశీలించు శుభం కూడా పరిశీలించి ఏం చేయాలంటే సర్వధర్మాలు పనిచేయ అన్ని ధర్మాలను పనిపెట్టేసి ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చోవాలి మామేత అంటే ధ్యానము చేయవయా అప్పుడు నేను నీకు కావాల్సిన సహాయం చేస్తాను ఇంకొకరి చింత చేయకుండా ఏ జనులైతే మా తమంతాము పర్యపాసనైతే ఉపాసిస్తున్నారో తేషాం విద్యాభియుక్తానా యోగక్షేమం వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలను ఏం వహిస్తాను నేను నిర్వహిస్తాను నువ్వు నియమం చేయి ధ్యానం చేయి శుభ అశుభం రెండు మొదలుపెట్టేసేయి ధర్మ ధర్మాలు రెండు వదిలిపెట్టేసేయ్ నువ్వు భక్తిమంతులుగా నీలో నువ్వు నీ ధ్యానం చేసుకో నీ యోగంగా నువ్వు నీకు కావలసిన యోగ క్షేమాలు యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి క్షేమం అంటే ప్రాపంచిక పరిరక్షణ అవన్నీ నేను చూసుకుంటాను ప్రహ్లాది వ్యక్తులు ఉన్నాడు ఆ హిరేరు కలిసి కొండ అంటే ఈయన పచ్చకపోయాడు ధ్యానంలో ఉన్నా కష్టపడి ఈయన ధ్యానంలో ఏమాత్రం పొరపాటు ఉన్నా కింద పడి చూడు ఇంత కూడా పొరపాటు చేస్తే ఆయన ఆయన సంగతి పైపాడుస్తుంది ఎప్పుడు నీ దగ్గర నుంచి చూసుకుంటున్నావు కనుక ప్రహ్లాదుగా కనుక నీకు ఆ శుభ అశుభ పరిత్యాగం చేసేసి నీ ధర్మాలన్నీ మొదలుపెట్టేసి పరిచయంంచి నీలో దోస్తు సర్వధర్మాన్ని పరిచయం మామ్ అంటే నిన్ను నువ్వు ఇన్వర్టెడ్ కాస్ మామని ఎక్కడ కూడా ఇన్వర్టెడ్ కాస్బర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్ సీక్రెట్ భగవద్గీత అనన్యా చింత ఎంతో మామే జనా పని పా ఒక చోట మామని ఇంకో చోట అహమ్మని ఎందుకంటాడు ఒకే శ్లోకంలో రెండు పాదాల్లో మామంటే వేరే అహం అంటే వేరే మామంటే నిన్ను నువ్వు అహమంటే నేను ఈ కృష్ణుడు ఈ వేద వ్యాసుడు ఈ శివుడు ఈ శంకరుడు మాస్టర్ ప్రతి ఫిజికల్ సోల్కి ఒక హాస్టల్ మాస్టర్ ఎప్పుడు గేడ్గా ఉంటాడు నువ్వు నీ చేస్తే వాడు నీ ఎండగా ఉంటాడు నువ్వు పిచ్చిపి చేశాడంటే అనన్యా చియన్ మాం ఏ జనాసెండి తేంభక్ వహా సర్వర్వధర్మాన్ పరిత్య మామేకం క్షణం న అహం లపాయో మోక్ష విషయా ఎన్నో చోట్ల ఈ విధంగా వస్తుంది మీరు దయచేసి ఆ భగవద్గీతను చూసినప్పుడల్లా మాము వచ్చినప్పుడల్లా ఎవరికి వారే అని దాని ఆపాదించుకోవాలి అహం వచ్చినప్పుడు హాస్టల్ మాస్టర్ హాస్టల్ గైడ్ నీకు కనిపించని ఆ యోగి నీ పక్కన ఉన్నాడు కానీ నీకు కనిపించడు అతను నీకు ఆసు చేస్తాడు నీకు నువ్వు చేసుకుంటే సర్వధర్మాన్ పనిచేజ సర్వధర్మాలు అంటే ఈ శారీరక పరమైన ధర్మము కుటుంబ పరమైన ధర్మము కొంతకాలం పక్కన పెట్టు నువ్వు ఐఏఎస్ పరీక్షలు రావాలి రాసుకోవాలంటే పరీక్ష పాసుకోవాలంటే మిగతా పక్కన ధర్మాలు పక్కన పెట్టాలి కదా అలాగే నీ ఆత్మ మోక్షం పొందాలంటే తీవ్ర సాధన చేయాలంటే నువ్వు కాస్త మిగతా పక్కన పెట్టాలి ఆ ధర్మాలు వదిలిపెట్టాలి కొంచెంసేపు ఆకలితో ఉంటే ఏమైంది ఆకలి అనే ధర్మం ఉంది శరీరానికి ఆకలి వేస్తూనే భోంచేయాలి ఆకలిస్తూనే భోంచేయాలా ఆ ధర్మానికి అసలు పక్కన పెట్టచ్చ నిద్ర వస్తున్న నిద్రపోవాలా స్వామి ఏం చెప్పాడు నిద్ర నిరాకరించి తమ్మునే చేపట్టాలన్నాడు నిద్రలు నిరాకరించు నీ ఆకలిని తిరస్కరించు నీ శ్వాసను చేపట్టీ శ్వాస మీద ధ్యాస పెట్టడం ఆ శరీర ధర్మం ఒకంత పోనీ ఆకలితో ఉండు ఏమీ పర్వాలేదు నిద్ర వస్తే రాని ధ్యానం చెయ్యి ఆ శరీర ధర్మాన్ని పక్కన పెట్టు ఇంట్లో పెళ్ళా మొత్తుకుంటూ ఉంటుంది కూరలు చూసుకురా అని చెప్పేసి రేపు పొద్దున్న చూస్తున్నా ఇవాళ్ళే ఏంటి అని మంకాయని ఇవాళ్ళ నీ పెళ్ళాన్ని తిరస్కరించు కూర్చో ధ్యానంలో నీ మొగుని తీసుకరించు పక్కింటికి వెళ్ళి పుట్టింటికైనా కాస్త ధ్యానం చేసుకుంటరా కనుక ఈ కుటుంబ ధర్మాలను శరీర ధర్మాలను సర్వధర్మాలు ఈ ధర్మాలన్నింటినీ కాస్త పరిశీలించి నీ ఆత్మ ధర్మంలోనూ ఉండు మామేకం చరణం రచ అప్పుడు ధర్మో రక్షత రక్షిత ధ్యానో రక్షత రక్షత ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబడిన ధ్యానం వాళ్ళని తిరిగి రక్షిస్తుంది ధ్యానో రక్షతి రక్షత ధర్మో రక్ష రక్షక నీ చేత రక్షింపబడిన ధర్మమే నిన్ను మళ్ళీ రక్షిస్తుంది నీ చేత రక్షింపబడిన ధ్యానమే నిన్ను మళ్ళీ తిరిగి రక్షిస్తుంది ఆ తిరిగి రక్షిస్తున్నది రెండవ పాదము అహం నువ్వు రక్షించడం అనేది నీ ధ్యానం రక్షించడం అనేది మాం నీ చేత రక్షింపబడిన నీ ధ్యానము తిరిగి నిన్ను రక్షిస్తుంది నేను ధ్యానానికి అంకితమయ్యాను నా జీవితంలో నా ధ్యానం రక్షించింది నాకు కావలసినవన్నీ నా ధ్యానం చూసుకుంటోంది నేను డబ్బు సంపాదించడం మానేసి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది కానీ నేను తింటూనే ఉన్నాను నా కుటుంబం తింటూనే ఉంది ఇంకా బాగా వింటున్నాను కనుక నా చేత రక్షింపబడిన నా ధ్యానము నన్ను తిరిగి రక్షిస్తోంది ఇది సైన్స్ ఎవరికైనా అంతే నా ఒక్కడికే కాదు ప్రహ్లాదు ఒక్కడికే కాదు ఎవరికైనా అదే సైన్స్ నువ్వు నీ ధర్మాలన్నీ పక్కన పెట్టి ఆత్మ ధర్మాన్ని చూసుకో కుటుంబ ధర్మాన్ని నీ శరీర ధర్మాన్ని పక్కన పెట్టి మూడు ధర్మాలు ఉన్నాయని చెప్పాను కదా త్రయీ ధర్మం అను ప్రపల్న గతాగత ఈ మూడు ధర్మాలు అంటే కుటుంబ ధర్మము శరీర ధర్మము మరి ఆత్మ ధర్మంలో ఈ రెండు ధర్మాలు కుటుంబ ధర్మాలు అంటే ఆ సమాజ ధర్మాలు ఆ శరీర ధర్మాలు పక్కన పెట్టి ఆత్మ ధర్మాన్ని చూసుకో దాని పేరే మామేకం చర్ణం ప్రజ అప్పుడు అహం త్వా అంటే నీ చేత రక్షింపబడిన ఆ ధ్యానము నేను తిరిగి ఆ పాపాలన్నీ పోగొట్టి నిన్ను మోక్షం ప్రసాదిస్తుంది నీ ధ్యానం వల్ల నీ ఆత్మ జ్ఞానం వల్ల నీ కర్మ నశిస్తాయి జ్ఞానాగ్ని దత్త కర్మాలు నువ్ ఒక మహా పాపాస్ముడు కన్నా ఇంకా పాపాస్ముడు అయినా అందరి పాపం కూడా నువ్వు ఒక్క ఆత్మజ్ఞాన బీచ్ అంతా భస్మీపటన నేను ఎంత పాపాస్ముడు అని ఎంత పాపాత్మైనా కూర్చుని ధ్యానం చేయి నీ పాపం అంతా నీ ధ్యానంలో మీ ఆత్మ యొక్క అనుభూతిలో అది భసిమీ పటలం అయిపోతుంది ఎప్పుడైతే నీ మూడో కర్ణు తెరుచుకుందో నువ్వు చేసుకున్న పాపాలన్నీ నీ మూడో కళ్ళు భస్మం అయిపోతాయి అదే శివుడు మూడో కర్ణు తెరిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ భస్మం అయిపోతాడంటే పక్క వాళ్ళు భస్మం అదంతా ఒక చక్కటి కథ తగే పురాణంలో నీ మూడవ పనుల వల్ల నీ పాపాలన్నీ భస్మీప్రమైపోతాయి నీ ఆత్మజ్ఞానం వీచుకు వల్ల ఒక్క ఆత్మజ్ఞానం వీచుకు వల్ల నువ్వు ఎంతటి పాపాత్మైనా సకల పాపాలు భస్మీ భస్మమైపోతాయి నువ్వు పక్క మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టు రోజు తినాలా అవసరమ్మా రోజు తినాలా వారానికి ఒక రోజు చక్కగా ధ్యానం చేసుకోవచ్చుగా ఎంతటి ఆత్మశక్తి వస్తుందో చతుర్విధ భజన్ Oh, uh man. -huh. దైనంది జీవితంలో అనుష్టానం అంటే ధ్యానం చేయడమే ధ్యానం రక్షక రక్ష ఎవరు ధ్యానం చేస్తారో ఎవరి చేత ఏ ధ్యానం రక్షింపబడుతుందో ఆ ధ్యానం తిరిగి వాళ్ళని రక్షించి వాళ్ళు యోగక్షేమాలు చూసుకుంటుంది జిజ్ఞాసు ఎవరి వారే ఉద్ధరించుకోవాలి అందరికీ ఒకే ఉద్ధరణ మార్గము దానిపైనే శ్వాసానుసంధానము ధ్యానభ్యాసం ¿Se sí. acuerdan? Sí. and my dear masters and my dear gods of this great earth ee bhagavad gita sandesham dwara okate oka vishayam anderiki nenu cheppadalustunnanu ade emi ante aa bhagavad gita lo unde oka chinga code this is the code of the bhagavad gita yekala kade maam anustundo mai ani vastundo అది మనల్ని మనం ఆపాదించుకోవాలి అహం అని వస్తుందో అది వేరొక వ్యక్తి వేరొక యో యోగేశ్వరుడు వేరొక ఆస్ట్ర మాస్టర్కి అని మనం తెలుసుకోవాలి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం సర్వధర్మాన్ పరిత్యజ మాకం శరణం రజ ప్రథమ పాదంలో మామను వస్తుంది రెండవ పాదంలో ద్వితీయ పాదంలో అహం అను వస్తుంది సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో అహం అని రెండవ పాదంలో వస్తుంది ఇదొక శ్లోకం తెలుసుకుందాము మరొక శ్లోకంలో అనన్యాన్ని చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతేయుక్తం యోగక్షేమం వహా్యహం అహం అనేది రెండవ పాదంలో ఇంకొక ఉదాహరణ తీసుకుందాం వ్యోమా పశ్యతి పశ్యతి తే ప్రణశ సచశో మా పశ్యతి మా పశ్యతి మాం తుచార ప్రథమ పాదం లో యో మాం పశ్యతి అంటే ఎవడైతే తనలో చూస్తాడో యో మాం పశ్యతి సర్వం సర్వం చెయ్యి పశ్యతి తనలో అంతా చూసుకుంటాడో అంతటిలో తనంతా చూసుకుంటాడో అది అర్థం మామూలు భగవద్గీతలో అందరూ ఏమంటారంటే మామన్న అహమన్న రెండు ఒకటే ఆ కృష్ణ పరమాత్మే ఆయనకే అంత అనుకుంటారు కానీ ఆ కోడ్ తెలియక ఆ భగవద్గీత కోడ్ తెలియక మరి ఇప్పుడు ఒక బీరువా మన బ్యాంకులో అకౌంట్ పెడతాము ఆ కోడ్ మర్చిపోయాము మన డబ్బులు మనకి రావు మన మన నగలు మనం తీసుకోలేము మన కోర్ నెంబర్ మర్చిపోతాము మనం మర్చిపోతే అంతా ఆ కోర్ నంబర్ గుర్చుకుందామంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏదో ఒకటి గుర్తుంచుకుంటే మళ్ళీ మనం ఆ యొక్క బ్యాంక్ లాకర్ తెరుచుకుని మనకనే లభిస్తాయి భగవద్గీత అనే బ్యాంక్ లాకర్ జర్చుకోవాలంటే ఆ కోడ్ ఏమిటంటే మాం అంటే ఎవరిని వాళ్ళు ఆపాదించుకోవాలి అహం అంటే అది హాస్టల్ మాట మాస్టర్ యొక్క కథ మనకి సంబంధించింది కాదు ఇచ్చేవాళ్ళు ఇస్తారు మూడు శ్లోకాల్లో చిన్న ఉదాహరణ ఎక్కడ చూసినా మీకు ఇదే కనబడుతుంది సర్వధర్మాన్ పరిత్యజ మాకం ఏకం శం వ్రజ అహం ర్వర్వాపా మోక్షయిష్యా అన్యాచింతయ మా జన పరియుసతే యుక్ యోగక్షేమో వహమహు వోమాం పశ్యతించ పశ్యర్వమా పశ్యతి సర్వం య పశ్యతిహం ప్రణశ్యామి స ప్రణశతి ఆ వే వ్యోమాం పశ్యతిరైతే తనలో తాను మొత్తం చూస్తాడో సర్వోంచమై పరిషత్ అంతా తనలో చూసుకుంటాడు అలాంటి వాడికి నేను చావను నాకు వాడు చావడు ఇది అర్థం సో మై డియర్ ఫ్రెండ్స్ మా మై అని చెప్పేసి ప్రథమ పాదంలో వస్తుంది ద్వితీయ పాదంలో అహమ ఇప్పుడు వస్తుంది నీదు నువ్వు చేసుకుంటే నేను నీకు చేస్తాను అది అర్థం నీదు నువ్వు చేసుకోకపోతే నేను నీకు సంబంధించిన వాడిని కాను ప్రావిడెంట్ ఫండ్ మామనేది నీకు నువ్వు చేసుకునేది అహం అనేది నీకు చేసేది హాస్టల్ మాస్టర్స్ చేసేది నేను అంటే హాస్టల్ మాస్టర్స్ ఎవరైతే ఈ యొక్క భగవద్గీతను ఆ కోడ్ తెలుసుకుంటారో వాళ్ళు నిశ్చింతగా ఉంటారు వాళ్ళకి భగవద్గీతలో ఏ ద్వంద్వీభావాలు ఉండవు చాలా మంది అంటుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగం చెప్తుంటాడండి అని చెప్పేసి అన్ని విధాలా అన్ని అన్ని రోజు అన్ని సమయాల్లో ఒకటే యోగం చెప్తున్నాడు అండి మనకి అర్థం కాక మనం రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకుంటాం ఉన్నది ఒకటే కోడు ఉన్నదొకటే యోగము దాని పేరు ధ్యాన యోగము యోగివిక అన్నప్పుడు నువ్వు ఆ యొక్క ధ్యానంలో ఉండు యోగ స్థితిలో ఉంటూ నువ్వు కర్మలు చేయి చూసారా యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయి యోగస్థరు కర్మా సంగం త్యక్ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యమౌ భూ సమత ఉచ్యోగస్ సిధ్యసిద్ధ్య సమూత్వా సమయ యోగ ఉ సమయోచే యోగ కర్మసుకౌల బుద్ధిక్తో జీ ఉభే సుకృతృష్ తస్మాయ్యస్వ యోగ యోగ కర్మసుకౌల రు కర్మాణి యోగ స్థితిలో ఉంటూ మనం కర్మలను చేయాలి ను యోగివిక తర్వాత నువ్వు కర్మలు చేయి తర్వాత నువ్వు సంసారం చేయి తర్వాత నువ్వు ఉద్యోగం చెయ్యి తర్వాత నువ్వు వ్యాపారం చేయి అది యోగ సంసారం అవుతుంది యోగ వ్యాపారం అవుతుంది యోగ ఉద్యోగం అవుతుంది యోగివిక తర్వాత యుద్ధం చేయి అది యోగ యుద్ధం అవుతుంది యోగస్థ కురు కర్మాణి ఏ పని చేసినా యోగస్థితులు అంటే యోగ లోపల యోగివిగా అయి ఆ స్థితిలో నువ్వు బహిర్ కర్మలు చేయాలి యోగస్థ కొరు కర్మాణి సంఘం త్యక్వా సంఘం అంటే అటాచ్మెంట్ ప్రతిఫలాలు ఆశించడం నీ కర్మ నువ్వు చేయి ప్రతిఫలాలు ఆశించమాక సంఘం త్యక్వా నువ్వు ఓడిపోతావా జయిస్తావా మానం అవమానం వస్తుందా వాటితో నీకు పని ఫలం లేదు వాళ్ళతో నీ సంబంధం లేదు ధనంజయ సిద్ధ్య సిద్ధవు నీకు సిద్ధి రావచ్చు అసిద్ధి రావచ్చు సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు సిద్ధ సిద్ధవు సమవభూత్వ రెండింటినీ సమంగా స్వీకరించు నీ పన్ను చేశావు అయిపోయింది పక్కవాడు నీ మాట విన్నాడా విన్లేదా నీకు అనవసరం సంగం త్యక్ దయ సి్యనంజయ సిద్ధ సిద్ధ్య సమభూత్వ సమత్వం సమత్వం సమత్వం యోగ ఉచితే నువ్వు అన్నిటినీ సమంగా తీసుకో ఆ సమంగా తీసుకోవడమే అది మరొక యోగం అవుతుంది యోగ స్థితిలో ఉంటూ కర్మలన్నీ చేస్తూ నీకు సిద్ధి వచ్చినా అశద్ధి వచ్చినా మంచి పలం వచ్చినా సోకాంటి చెడు పొలం వచ్చినా రెండింటినీ సమంగా తీసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోక్తో జహాతీహ బుద్ధియుక్త అంటే బుద్ధితో కూడుకుని ఉన్నవాడు జహాతీ అంటే వని ఇహ అంటే ఈ లోకంలో బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతే సుకృతి దుష్కృతై इंदाक शुभ अशुभ फलत्या शुभमु अशुभम अशुभ रे वेटेलो सुन दुष्कृत रूपे उतो जहा उकृत तस्मा योग्यस्व नी सुन दुष्कृत रिपेटे योगस्व नी योग स्थिपणु योग कर्मसु कौशलम నువ్వు యోగంలో స్థిరపడినప్పుడు నీ యొక్క ఆ స్థిరత ద్వారా ఆ యోగం ద్వారా నీ చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది ఎప్పుడైతే నీ చేసే కర్మల్లో కౌశల్యం వచ్చిందో నీకు ఎక్కువ ప్రతిఫలాలు ఆటోమేటిక్గా వస్తాయి ఎక్కువ విజయం ఆటోమేటిక్గా వస్తుంది దాని గురించి ఆలోచించమాక నువ్వు చేసే పనిలో నువ్వు ఉండు నువ్వు చేయాలి నువ్వు ధ్యానం చేయాలి యోగముల ఉండస్థకూరు కర్మా సంగం త్యక్ ధనంజయ సిద్ధ్యసిద్ధ సమవభూత్వ సమత్వం యోగ ఉచితే బుద్ధియుక్తో జహాహ ఉభే సుతృతస్మాగాయ యుజస్వ యోగ కర్మసు కౌశం ఫలు కదా కర్మ్యవాధిరస్ మాఫలూ కదా మా శుకదా కర్మఫలేతుర్భూ మా తే సంగోస్ కర్మీ నీకు కర్మలు చేయడం కోసమే అధికారం ఉంది కాని మా ఫలే కదా చన ఆ ఫలం ఇలా ఉండాలి అలా ఉండాలి నాకు విజయమే రావాలి అపజయమే రాకూడదు వారు నా మాట వినాలి నాకు జరగాలి అలా జరగాలి అదేమిటది నువ్వు చేసే దాని మీద నీకు అర్హత ఉంది నీకు జరిగేదాని బట్ల నీకు ఏమాత్రం అర్హత లేదు ఎలా జరగాలంటే అలా జరుగుతుంది దానికి నూట తొంభై లక్షల కారణాలు ఉంటాయి నూట తొంభై లక్షల జన్మలు బెర్రీస్ వేసుకోవాలి ఈ జన్మకు సంబంధించింది కాదు ఫలం ఈ జన్మకు ఈ వర్తమానం సంబంధించింది నీ యొక్క కార్యక్రమము నీ యొక్క కర్మ క నీకు జరిగేది అనేక జన్మల నుంచి వచ్చింది నీకు వస్తుంది ఎలాగైతే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ నెలలో పనిచేసింది వచ్చే నెలలో వస్తుంది సంపాదన వచ్చే నెలలో పనిచేసేది ఆ వచ్చే నెలలో వస్తున్న సంపాదన ఈ నెల మనం తింటున్న సంపాదన గత నెలలో మనం కష్టపడి పనిచేసినది అలాగే ఈ జన్మలో మనకు వచ్చేది గత జన్మలో మనం సంపాదించుకున్నది ఈ జన్మలో మనం సంపాదించుకునే కర్మల ద్వారా చేసుకున్న కర్మల ద్వారా వచ్చే జన్మలో లేకపోతే జన్మాంతరంలో దేహాంతరంలో ఇతర లోకాల్లో మనం ఆ పుణ్య లోకాలు సంపాదించుకుంటాము కనుక మనం ఏమంటాం ఇప్పుడు నేను పనిచేసానుక ఇప్పుడే నాకు రావాలని చెప్పేసి ఇప్పుడే నువ్వు పాపం చేస్తే ఇప్పుడే నీకు శిక్ష వధించరు ఎన్నో కోర్టు కేసులు అయిన తర్వాత ఎంతో అయిన తర్వాత నీకు ఇప్పుడో శిక్ష పడేది అలాగే ఇప్పుడే నువ్వు చదువుకుంటే ఇప్పుడే నీకు పాస్ మార్కులు రావు ఏమిటో చదవచ్చు చదువుకమ్మా డియర్ ఫ్రెండ్స్ కర్మణ్యవాది కారస్ కదా మా కర్మ ఫలహేతు అకర్మడుగా ఎప్పుడు ఉండవద్దు సోమల పూతగా ఎప్పుడు ఉండకూడదు ఏదో ఒక పని చేస్తూ ఉండు ఒక్క క్షణమైనా విధా చేయదు ఎప్పుడు ఉండకూడదు ఏదో ఒక కర్మిష్టిగా ఉంటూనే ఉంటాడు నీకు తెలిసి చేస్తూనే పో ఫలితాన్ని ఆశించమాక ఇలా నిర్దిష్టంగా ఇలా ఉండాలని ఎప్పుడూ నువ్వు దాని గురించి యోచించకుంటే స్థితిలో ఉండి కర్మ చేయమన్నాడు సమత్వం బుద్ధియుక్తో జహాహేష్ తస్మాత్ోగా మా కర్మ ఫల హేతు కర్మ అకర్మయ అకర్మయ పశ్యేదమాన్ మనుష్యు సయుక్త కృష్ణకర్ కృత్ కశ్యేక చ కుద్ధిమాన్ మనుష్యు సయుక్ష్ణకర్మ కృ కృష్ణ కర్మ కృ కృష్ణ కర్మ క్రోత్ భగవద్గీతలో కృష్ణ అనే పదము ఒకటే చోట వస్తుంది ఈ శ్లోకంలో వస్తుంది కర్మణి అకర్మయ పశ్యేది అకర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ క్రోత్ కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే కృ అష్ణ అష్ణన్ అంటే భుజించడం కురు అంటే చేయడం చేయవలసినవన్నీ చేసి భుజించిన భుజించవలసినవన్న వాటి అన్నింటిని భుజించిన వాళ్లను కృష్ణ అంటారు కృష్ణ కర్మ క్రోత్ అంటే ఇంకా ఏమీ పని మిగలలేదు చేయవలసింది ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఆ వేదవ్యాసం వాళ్ళకి మిగిలిపోయిన కర్మ ఏమి లేదు వాళ్ళు అవతరించారు లోకానికి ఎగ్జాంపుల్గా ఉండడం కోసం లోకానికి వాళ్ళ జీవితం ద్వారా మార్గం చూపించడం కోసం వాళ్ళకై వాళ్ళు సంపాదించుకోవాల్సినవన్నీ ఎప్పుడూ సంపాదించేసుకున్నారు కృష్ణ కర్మకృత్ కృష్ణ కురు ప్లస్ అష్టన్ కురు అంటే చేయడం అష్టన్ నుండి బోన్ చేయడం చేయవలసినవన్నీ చేసి వాటి ఫలాలన్నీ పొందిన వాళ్ళనే కృష్ణ అంటారు కృష్ణ కర్మకృత్ భగవద్గీతలో ఈ కృష్ణ అనే పదం వస్తుంది కర్మని అకర్మయ ప్రాపంచికంగా చేసే కర్మల్లో అకర్మం చూడు అకర్మనిచ్చ కర్మయ్య నువ్వు చేసే అకర్మలో ధ్యానంలో అదే నిజమైన కర్మని గ్రహించి అందరూ అంటూంటారు ధ్యానం చేస్తుంటే ఆ ఊరికే కూర్చున్నావు ఏమీ కర్మలు లేకుండా ఏమి చేయకుండా సోమరిపోతులా కాదు నాయనా ధ్యానం నాయన అదే నిజమైన కర్మయ్య నువ్వు చేసే కర్మలు ఉన్నాయే అసలు కర్మలే కావు నేం చేసే కర్మ ఉందే ఇదే నిజమైన కర్మ కర్మణ్య కర్మయ పశ్చేద కర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు వాడే మనుషులో బుద్ధిమంతుడు స యుక్త వారే నిజమైన యుక్తిగలవాడు యుక్తమైన కృష్ణ కర్మకు చేయవలసినవన్నీ చేసి పొందవలసిన వాటిని పొందుతున్నవాడు పొందినవాడు భగవద్గీత ద్వారా ఈ శ్లోకం ద్వారా వేదభ్యాసులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు చేసే ధ్యానమే నిజమైన కర్మ మిగతా నువ్వు బహిరంగ చేసే కర్మలన్నీ కూడా ఉత్తు కర్మలు ఆ శుభము ఆ అశుభము అవన్నీ ఉత్తు కర్మలు వా ఆ దుష్కృతాలు ఆ సుకృతాలు ఉత్పత్తి కర్మలు నువ్వు ధ్యానం చెయ్యి నీ ధర్మాలన్నీ వడ్లు పెట్టేసి నువ్వు ధ్యానం చెయ్యి నీ శారీరక ధర్మము సాంఘిక ధర్మము కుటుంబ ధర్మం కొంత పక్కన పెట్టు పక్కన పెట్టి నువ్వు ధ్యానం చెయ్యి ఆ అకర్మే నిజమైన కర్మ అలా చేసే వాడే బుద్ధిమంతుడు మనుష్యుల్లో వాడే యుక్త వాడే కృష్ణుడు కృష్ణ కర్మకుల మా ఫలేఖదా మా కర్మ ఫలహేతు కర్మ కర్మ్యకర్మయ పశేదకర్మయ సుద్ధిమాన్షు సయుష్ణకర్మకృ మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన స్థితిలో ఉంటూ మన కర్మలన్నీ చేసుకోవాలి ఆ కర్మలకు ప్రతిఫలాలు ఆశించకూడదు అకర్ముడుగా ఉండకూడదు ధ్యానమే నిజమైన కర్మని తెలుసుకోవాలి ఈ ధ్యానం ద్వారా నీ చేసే కర్మల్లో కౌశల్యం పెరుగుతుంది యోగ కర్మసు కౌశలం ను వంట చేస్తే ధ్యానం చేసి వంట చేస్తే అందులో వంటలో రుచి పెరుగుతుంది నువ్వు ధ్యానం చేసి సంగీత సాధన చేస్తే నీకు ఆ సంగీతం మెరుగుపడుతుంది ఆ సంగీతంలో నీ కౌశల్యం పెరుగుతుంది ధ్యానం చేస్తే నువ్వు క్రికెట్ ఆడితే వరల్డ్ ఛాంపియన్ అవుతావు యోగ కర్మసు కౌశలం సమత్వం యోగా నీకు ఎలా జరిగినా కూడా నువ్వు మానము గాని అవమానము గాని జయము గాని అపజయము గాని సిద్ధి కాని అసిద్ధి కాని లాభము కాని నష్టము గాని సమంగా తీసుకోవ్ ఎన్ని విషయాలు చెప్పాడో భగవద్గీతలో మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానము ధ్యానము ధ్యానము ధ్యానం ఇదే భగవద్గీత సందేశం యాభూతనాగృతి సంయమిగృతిభూతాన్ని సా నిశా పశ్య ము సకల ప్రాణికోటికి ఏదైతే రాత్రో యా నిశా సర్వభూతాన్ని తస్యా జాగృతి సంయమి సంయమేంటి ఒక యోగి జాగృతి ధ్యానంలో ఉంటాడు రాత్రి పూట అందరూ పడుకుంటారు మామూలు వ్యక్తులు యోగులు ధ్యానంలో ఉంటారు యా నిషా సర్వభూతానా తస్సాం జాగ్రత్త సమయమే ఎస్యాం జాగృతి భూతాన్ని సా నిషా పశుతే మునే ఏదైతే అందరికీ పగలుగా ఉంటుందో ఆ మునులు యోగులో దాన్ని రాత్రిగా గమనిస్తారు అంటే పగలంటే వాళ్ళు చేసే కర్మలు అది రాత్రిగా గమనిస్తారు అవి కర్మలే కావు అందరూ పడుకుని ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వీడు అసలైన కర్మ చేస్తాడు అంటే ధ్యానం చేస్తాడు పగలు పుట్టి అందరూ తిరుగుతూ ఉంటారు డబ్బులు సంపాదించుంటారు సంసారాలు చేస్తుంటారు ఇల్లు కడుతుంటారు ఇల్లు పడగొడుతూ ఉంటారు అవన్నీ కూడా అని ఒక రాత్రిగా చూస్తుంటాడు ఒక అనొక యోగి యా నిశా సర్వభూతానా తస్యాం జాగ్రత్త సంయమిగతి భూతాని సా నిశా పశే ము ముం జాగృతి భూత్యే ము ప్రాణికోటి అంత లేచి ఉన్నప్పుడు ఈ ముని ఏం చేస్తుండే నిద్రపోతున్నట్టు ఉంటాడు రాత్రిగా గమనిస్తాడు వాడు చేసే కర్మలకు ఏమి వాల్యూ లేదు నువ్వు యోగి అయిన తర్వాత కర్మలకు వాల్యూ ఉంటుంది కానీ నువ్వు యోగి కాకపోతే నువ్వు చేసే కర్మలకి ఏ వాల్యూ లేదు శ్రీ రామకృష్ణ ఒక చక్కటి కథ చెప్పాడు నువ్వు ఒక సంసారవి నీకు ఒక పెళ్ళా మెడల్ ఉన్నారు ఒక జీరో అని చెప్పాడు నువ్వు చక్కగా తబలా వాయిస్తావు ఇంకొక జీరో అని చెప్పాడు నువ్వు చక్కగా క్రికెట్ ఆడతావు హాకీ ఆడతావు ఇంకొక జీరో అని చెప్పాడు నువ్వు ఒక జమీందారువి ఇంకొక జీరో అని చెప్పాడు ఇన్ని జీరోలు ఉన్నాయి మొట్టమొదటి ఒకటి ఉండాలి అదే ఆత్మజ్ఞానం అదే యోగస్థితి ఆ ఒక్క యోగస్థితి లేకపోతే ఇవన్నీ జీరో అయ్యి యో యోగస్థితి ఉన్న తర్వాత వీటి అన్నిటి వాల్యూ ఉంది ఆ తబలాకి వాల్యూ ఉంది ఆ క్రికెట్కి హాకీకి వాల్యూ ఉంది ఆ సంసారానికి వాల్యూ ఉంది ఆ మొట్టమొదటి ఆ ఒకటి అనేది ఉండాలి దాని పేరే యోగస్తరుకర్మ అని మిగతా తబలా నేర్చుకోవడం అన్నీ నేర్చుకోవడం ఆ యోగస్థితిలో ఉండి చేసుకోవాలి ఫస్ట్ యోగస్థితి అనేది కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి మిగతావాణ్ణి వదిలిపెట్టేసి ఫస్ట్ ఇది సంపాదించుకో మిగతావాణ్ణి ఏం కూడాను ఇది లేకపోతే నీకు దేహ ఆరోగ్యం ఉండదు మనశ్శాంతి ఉండదు బుద్ధి వికాసం ఉండదు ఆత్మ సాయుధ్యం ఉండదు మొట్టమొదటి ధ్యానం చేయి ఆ ఒకటి సంపాదించుకో రామకృష్ణ పరమవర్శిని వివేకాన స్వామి వారిని రమణవర్శిని ఎందుకు తలుచుకుంటున్నాం ఆ ఒకటి సంపాదించారు కనుకనే మనం పేరు చెప్పుకుంటున్నాం భగవద్గీతను మనం ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆ ఒకటి గురించే చెప్పేది భగవద్గీత మిగతా తర్వాత అవన్నీ జీరోలు ఆ జీరోకి వాల్యూ ఉంది కానీ ఒకటి తర్వాతే వాల్యూ ఉంది కానీ జీరోలకి ఒకటి లేకపోతే మొత్తం అంతా జీరోయే కనుక యోగస్థకుడు కర్మాని నువ్వు చేసే కర్మలన్నీ నువ్వు ఏమేమి నేర్చుకుంటావో విద్యలు సకల విద్యలు ఫస్ట్ యోగ విద్య మిగతా విద్యలు ఫస్ట్ బ్రహ్మ విద్య మిగతా విద్యలు సో మై డియర్ ఫ్రెండ్స్ ేష్ట యుక్హారుక్చేష్టవబోధ యోగో దుఃఖ నువ్వు యోగస్థితిలో ఉంటూ నీ కర్మలన్నీ చేయవయా అంటున్నాడు యోగిగా ఉండి నీ యుద్ధము నువ్వు చేయి యుద్ధం నుంచి వెనకకి పో మాకు నీ యుద్ధము నువ్వు చేయి చంపాలనుకుంటే చంపు యోగస్థితిలో ఉంటూ హతో హతో స్వర్గం జివా భోక్ష తస్మాత్ కౌన్య యుద్ధాయ హతో వాస్గం జివా భోమీ తస్మాదత్తిష్ట కౌన్యాయ యుద్ధాయనియనియ నీ నీ యొక్క ధర్మం ఏది ఉంటే అది చేయి నువ్వు క్షత్రులు అయితే క్షత్రియుర్మం యుద్ధం చేయడము చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు ఎందుకు భయపడుతున్నావు నువ్వు చావవు నీ శరీరం చేస్తుంది గెలిచావా ఇదంతా నీదే కనుక యుద్ధాయ కృత నిశ్చయ నువ్వు ఏ పని చేయదలుచుకున్నా కూడా నువ్వు కృతనిష్టలు అయి చేయువు దోలాయమాన పరిస్థితి వలదు హతో వాసి స్వర్గ జివా భోక్ష తస్మాద్ కౌన్యతని యుద్ధాయతనిశయ ధ్యానం చేస్తే కృత నిశ్చయంతో ధ్యానం చేయి యుద్ధం చేస్తే కృత యుద్ధం చేయి సంసారం చేస్తే కృత సంసారం చేయి ఏదైనా కూడాను బాగా ఆలోచించు నిశ్చయించుకో తర్వాత కృత అంటే నీ నిశ్చయాన్ని కర్మగా మార్చుకో కృతనిశ్చయుడివిగా యుద్ధాయ కృత నిశ్చయ వీర స్వర్గము విజయం రాలేదు చనిపోతాము వీరస్వర్గము అంతేగాని తోక ముడిచి పోకూడదు యుద్ధాన్ని వదిలిపెట్టేసి యుద్ధ రంగాన్ని వదిలిపెట్టేసి పోకూడదు యుద్ధం చేయి నీ శక్తియుక్తులన్నీ ప్రదర్శించు వాడు నీ చేతిలో అయినా చేస్తాడు అథవా నువ్వు వాడి చేతిలో అయినా చేస్తావు సో వాట్ యుద్ధం చేయి యోగ స్థితిలో ఉంటూ యుద్ధం చేయిగస్థ కొరు కర్మ అని మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయవయ్యా అని వేదవ్యాసంలో మనందరికీ చెప్తున్నారు యోగస్థితి ప్రైమరీ కర్మలు సెకండరీ యోగస్థితి బేసిక్ కర్మలో ఎప్పుడు ఉండేవే ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి సంబంధించిన కర్మలు ఏ శరీరంలో ఉంటే ఆ శరీరానికి ఆడ శరీరం ఉంటే పిల్లలు పుట్టించే కర్మలు మగ శరీరం ఉంటే రక్షించే కర్మలు కనుక ఏ శరీరం ధరిస్తే ఆ కర్మలు ఉంటాయి ఏ లోకానికి వెళ్తే ఆ కర్మలుంటాయి కానీ ఏ శరీరంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా యోగస్థితిలో ఉంటుంది కర్మలను చేయి జయము కానీ అపజయం కానీ ఎలా ఉంటే అలా స్వీకరించు చక్కగా ధ్యానం చేద్దాము యోగస్థితిలో ఉండి కర్మలు చేయమన్నాడు ఇప్పుడు మనం యోగస్థితిలో ఉందాం యోగం అనే కర్మ చేద్దాం ధ్యాన యోగం అనే కర్మ చేద్దాం హాయిగా చేతుల్లో చేతులు పెట్టుకుందాం వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద ధ్యాస కర్మణ్యవాది మాపలే ఫలు కదానఫలహేతుర్ము మాతయ సంగోస్వ కర్మయ కర్మ్యకర్మయ పశ్యేదకర్మణి చె కమ స బుద్ధిమాన్ మనుషు సయుష్ణకర్మ కృ యోగస్థ కృ కర్మాణ సంగం త్యక్ ధనంజయ సిద్ధ్య సిద్ధి సమభూత్ సమతముచ్య సమవ యోగ సమత బుద్ధి జహాతేహ ఉభే సుకృతుస్మృత తస్మాయ్య స్వ యోగ కర్మసుకౌల తాగృతి సంయమీ జాగృతి భూత సా పశ్య ము ప్రసిర్గం జివా భోక్షమీ తస్మాదీష్ట కౌన్య యుద్ధాయ కృతనిశయ యుద్ధాయ యుద్ధా ఆఖరి ఐదు నిమిషాలు కళ్ళు తెరవరాదు శ్వాస మీద ధ్యాస గో <San> చె <San> <san> మిత్ర జ్ఞానోదోదో జీవిత మంత జ్ఞానము శో సము అది భగవద్ గీతో అది భగవద్ గీత ీాము జ్ఞ గీత సారము జ్ఞానము జ్ఞానము జ్ఞానము జ్ఞానం జ్ఞానము అై గుణ్య ఆత్మవా వేదాల్లో అంత త్రిగుణాల గురించి చెప్పబడింది నువ్వు నిర్గుణమి కాదు నాయనా అన్నాడు అర్జునుడితో కృష్ణుడు నరుడితో నారాయణుడు జిజ్ఞాసుతో జ్ఞాని యోగం లేని వాడితో కానుక యోగేశ్వరుడు ఏం చెప్పాడంటే వేదాల్లో చెప్పబడింది త్రిగుణాత్మకము నువ్వు త్రిగుణానికి అతీతుడికా నిర్గుణుడికాణ్యో నిర్ద్వందో నిత్య సత్వ నిర్యోగక్షేమ నిర్యోగక్షేమ నిర్యోగే ఆత్మవార్గుణివుడికా నువ్వు జీరో వికా సగుణుడివికా మాక నిర్గుణిడికా నేను అయ్యాను నిర్గుణుడు నువ్వు కూడా నిర్గుణమిక నిర్ద్వంద్వో సుఖము దుఃఖముగా అతీతంగా జన్మ మరణాలకు అతీతంగా జయాపజయాలకు అతీతంగా మానవ మరణాలకు అతీతంగా కలిమి లేములకు అతీతంగా శీతోష్ణాలకు అతీతంగా నిర్ద్వంద్వంగా నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ నీ యోగము చూ చూడకు నీ ఉండు భగవద్గీతలో రెండు చోట యోగక్షేమాల గురించి వస్తుంది ఒక చోట ఏమో నువ్వు ధ్యానం చేస్తుండు నీ యోగక్షేమం నేను చూసుకుంటానని చెప్పాడు మరొక చోట అసలు యోగక్షేమాలే చూసుకోవద్దు ఆత్మగా ఉండు అంటాడు అంటే ఒక చిన్న క్లాస్కి ఒక పెద్ద క్లాస్కి ఇద్దరికీ క్లాసులు తీసుకుంటాడు ఆయన అందరూ ఒకటే లెవెల్లో ఉండరు ప్రజలందరూ ఆర్థోజిజ్ఞాసు జ్ఞానించ్ఞానికి ఏం చెప్తాడు నువ్వు జ్ఞానిగా ఉండు ఆత్మవాన్గా ఉంటాడు జిజ్ఞాసుకు ఏం చెప్తాడు ఆర్తోకి ఏం చెప్తాడు నీ సంగతి నేను చూసుకుంటానుగా ఫస్ట్ నువ్వు ధ్యానం చేయి భగవద్గీతలో రెండు చోట్ల యోగక్షేమాలు వస్తుంది మొట్టమొదటి ఏంటంటే అనున్యాన్ చింతయ్యంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను ఇంకో చోట ఏం చెప్పాడు అసలు యోగక్షేమాలు మర్చిపోవాయా ఆత్మవంతుడుగా ఉండవయ్యా అని పెద్ద క్లాసు విషయాై్యోగ్య విషయాశ్రైణ్యో భర్జున నిర్ద్వందో నిత్యసత్వస్తో నిోగక్షేమ ఆత్మవా నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఎవరికి కావాలి నీ యోగం ఎవరికి కావాలి నీ క్షేమం నీకే అక్కర్లే నీ యోగం నీకే అక్కర్లేదు నీ క్షేమం నువ్వు ఆత్మవి నువ్వు సర్వాత్మవి నువ్వు బ్రహ్మాత్మవి అది తెలుసుకోబోయి నిర్గుణుడివిగా ద్వంద్వాతీతుడివిగా నిత్య సత్వస్థుడివిగా ేష్ట కర్మూ యుక్ యుేష్ట స్వప్నాబోధ యోగోవతి దుఃఖా నువ్వు యోగం అయినప్పుడు నీ దుఃఖం హరిస్తుంది ఏంటా యోగం అంటే యుక్త ఆహారం అనే యోగం ఆహారం యుక్తముగా తీసుకో మాంసం తీసుకోమాక చికెన్ మటన్ తినమాక రక్తపాతం తిన చేయమాక యుక్తమైన ఆహారం తీసుకో అయుక్తమైన ఆహారం తీసుకోవద్దు యుక్త విహారము చేయి పక్కవాడే కష్టపెట్టి నువ్వు సుఖము పొందమాక పక్కవాడ సుఖము కూడా అందులో కలగలుపు ఉంటే అప్పుడు నీ సుఖం చూసుకో యుక్త విహారం యుక్త చేష్టస్య కర్మసు నువ్వు చేయవలసిన ధర్మం చేష్ట యుక్తముగా ఉండవాలి యుక్త స్వప్నవు అంటే ఆ నిద్ర కూడాను యుక్తముగా ఉండాలి ఎక్కువ నిద్రపోకూడదు తక్కువ నిద్రపోకూడదు సరికాని నిద్ర ఉండకూడదు సరి నిద్ర ఉండాలి ఏమిటయ్యా సరి నిద్ర అంటే యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర అది యుక్త స్వప్న అవబోధస్తి అంటే యుక్త జ్ఞానము సరియైన జ్ఞానము సంపాదించు సరి అయిన జ్ఞానం అంటే ఏమిటి నీ గురించి నువ్వు తెలుసుకునే జ్ఞానమే యుక్త అవబోధ సరి నిద్ర అంటే యుక్త స్వప్న సరి ఎంజాయ్మెంట్ అంటే యుక్త విహార సరి డ్యూటీ అంటే యుక్త కర్మసు చేష్టసు భోజనం యుక్త ఆహారం యుక్త ఆహార విహారే ేష్ట కమసూ యుక్తస్వప్నాబో యోగో దుఃఖ యోగోవతి దుఃఖ ఆ ంతచక్కటి శ శ్లోక విహే కెష్ట కర్మసుస్వప్నాభవతి యోగోవతి దుఃఖా యోగము ద్వారా దుఃఖము హరించును కదా మాత్రమే దుఃఖము హరించును దుఃఖము హరించును దుఃఖము హరించు యోగోవతి దుఃఖ యో గోభవతి అన్యథా నాస్తి నీ దుఃఖము నా కారణము నీ యోగ లేవి నీ దుఃఖం హరించడం కారణము నీ యోగ సిద్ధి యోగా కలిమి యోగంతో కలిసి ఉండు యోగ లాభము పొందు మై డియర్ ఫ్రెండ్స్ త్రైగుణ్య వేదా వేద నిస్త్రైగుణ్యో భవా అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నియోగక్షేమా విహార్యుష్ట యుతస్వప్నాో దుఃఖ మై డియర్ ఫ్రెండ్స్ my dear masters my dear gods of this great earth chivar se alega malakasar cheptunnanu koda bhagavad gita mam mayani prathama padamlo untundi daniki artham nuve ani arthamu aham ani rendavo padamlo untundi daniki artham astral master ani arthamu neeku nuve etch eskuvalo adi chestunte ne astral masters yokka sahayam matching contribution untundi lekapote ఉండదుగాక ఉండదుగాక ఉండదు కనుక ఈ భగవద్గీతను కోడి చూసుకుంటూ భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు అంటాడు నష్టో మోహ స్మృతి ాదాన్ మయాచ్యుత స్థితోస్మి గతసందేహ కలిశే వచనం తవ నష్టో మోహ స్మృతి దామ్యుత స్థి గతసే కలిశ్యం కరిష్యే వచరిష్యే వచనం తవ నష్టో మోహ స్మృతి ప్రసాదా మృత స్థితేస్ గతసందేహ్యే వచనం తవ నా మోహం నష్టించింది ఓ కృష్ణ వీడు నా తండ్రి వీడు నా అన్న వీడు నా గురువు అనుకునే ఆ మోహం నశించింది నష్టో మోహ స్మృతి లబ్ధ్వా నా స్మృతి నాకు వచ్చేసింది నేను ఎందుకోసం పుట్టానో నాకు తెలిసిపోయింది ధర్మ సంస్థాన కోసం నేను పుట్టాను ఆ చేసే ఇంకా నా గాంధీవం నేను పట్టుకుంటాను నీ వల్ల నాకు ఇవన్నీ వచ్చాయి కృష్ణ త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత ఓ నా కృష్ణ నీ ప్రసాదం వల్ల నేకు నాకు నేను మోహం పోగొట్టుకున్నాను అంతగా చెప్పావు నువ్వు నాకు నష్టో మోహ స్మృతి లబ్ధ్వా నాకు జ్ఞాపకాలు వస్తున్నాయి నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి అర్జునుడు ఎన్నో జన్మలు తపస్ చేసి అర్జునుడుగా నరుడు నారాయణుడు అర్జున కృష్ణుడిలా అంటే ఈ చెప్పిన తర్వాత పాత ఆ స్మృతులన్నీ వచ్చాయి స్మృతి లబ్ధ్వా ఎప్పుడైతే మనసు శూన్యమైపోతుందో మనకి గత జన్మ ఆ యొక్క ఎరుకంతా వస్తుంది మనసు శూన్యం చేసుకుంటే మనం అనేక జన్మ పరంపరంతా మనకి మనకి జ్ఞాపకాలకు వస్తాయి స్మృతి స్మి ఇప్పుడు నేను స్థితుణ్ణి అయ్యాను స్థిత ప్రజ్ అయ్యాను గత సందేహ నా యొక్క అనుమానాలన్నీ పటా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి నా అజ్ఞానం అంతా పటాపంచలైంది సందేహమే సందేహం ఉన్న సందేహం ఉండును సందేహం ఉండకున్నా సందేహం ఉండదు అంటే అనుమానం ఉంటే మళ్ళీ మళ్ళీ సందేహుడు అవుతావు అంటే దేహంతో కలిసి ఉంటావు అనుమానం లేనప్పుడు అనుమానాలు లేనప్పుడు నీకు మళ్ళీ ఇంకొక దేహం ఉండదు సందేహం ఉన్న సందేహం ఉండను సందేహం లేకున్నా సందేహం ఉండదు గత సందేహం నా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి కలిసే వచనంతవా నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను అంతకుముందు తన డెసిషన్ తీసుకున్నాడు నేను వీడితో యుద్ధం చేయను నా గాలిని పంపడేస్తాను నేను భిక్షాటను ఎత్తుకుంటాను ఇప్పుడేం చెప్పాడు నా సందేహాలన్నీ అయిపోయాయి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఏం చెప్పాడు కృష్ణుడు యుద్ధాయకృత నిశ్చయ యుద్ధం చేయవయ్యా అన్నాడు ఇప్పుడేమన్నాడు అర్జునుడు కరిషే వచనం తవా నువ్వు చెప్పినట్టే చేస్తాను చచ్చానా స్వర్గానికి వెళ్తాను హతో వా స్వర్గం జిత్వా భోక్షసే మహిం చంపే గురువు లేదు తాతగారు లేదు అన్నదమ్ములు లేరు చంపేస్తాను వాళ్ళు అధర్మం పక్షాన ఉన్నారు పక్షాన ఉన్నారు నేను ధర్మం పక్షాన ఉన్నాను ఇక బంధుత్వానికి ఏమాత్రము స్థానము లేదు నేను యుద్ధం చేస్తాను కృష్ణ నస్త ప్రప్రసాదామయాచ్యు స్థి గతసే కచను తవ వచనం తవ వచనం త కృష్ణుడు చెప్పవలసినంత చెప్పి నీ ఇష్టం వచ్చిన చేయబోయ్ యథేచ్ఛ తథాకరు అన్నాడు నీ ఇష్టం వచ్చిన నువ్వు చెయ్యి ఇంకా నాకు నీకు సంబంధం లేదు యుద్ధం చేస్తావా చేయి చేయవా చేయకు నాకేమిటి అన్నప్పుడు అర్జునుడు ఏమన్నాడు నువ్వు చెప్పి చేస్తాను కృష్ణ అందులోనే నాకు నా ధర్మం కనబడుతోంది అందులోనే నా యొక్క కర్తవ్యం నాకు కనబడుతోంది నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను కరిషే వచనం తవా ఒక శిష్యుడు ఒక గురువుని ఎంచుకున్నప్పుడు గురువు చెప్పినట్టు చేయాలి లేకపోతే ఆ శిష్యుడు ఆ గురువుని ఎంచుకున్నట్టు కాదు ఎప్పుడు గురువు శిష్యుడిని ఎంచుకోడు ఎందుకంటే ఎంచటం అనేది గురువు దగ్గర ఉండదు అందరినీ దగ్గర వేసుకుంటాడు గురువుని ఎంచుకోవాలి శిష్యుడే గురువుని బేరీస్ వేయాలి వీడు నా గురువు కావడానికి తగినవాడా కాదా అని చెప్పేసి వీడికి నేను అర్పణం చేయాలి కదా కనుక ఏ గురువు ఏ శిష్యుడిని ఎంచుకోడు వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉంటాడు శిష్యుడు సరి అయిన గురువుని ఎంచుకోవాలి ఒక మార్కెట్కి వెళ్ళి మనం సరి అయిన కూరగాయలు కొన్నట్టు మార్కెట్లో ఎంతోమంది గురువులు ఉంటారు సరైన గురువుని మనం ఎన్నుకోవాలి అది మన కర్తవ్యం ఎవరి సరుకు వాడు అమ్ముతాడు ఎవరి జ్ఞానాన్ని వాడు తెలియజేస్తున్నాడు కానీ మనకేం కావాలో నువ్వు ఏబిసిడిలో ఉంటే ఈఎఫ్జిహెచ్ గురువుని ఎన్నుకోవాలి నువ్వు ఈఎఫ్జిహెచ్ లో ఉంటే ఐజెకేఎల్ గురువుని ఎన్నుకోవాలి నువ్వు ఎంఎన్ఓపిలో ఉంటే ఎక్స్వైజెడ్ గురువుని ఎన్నుకోవాలి శిష్యుడు గురువును ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త పరీక్ష చేయాలి ఒక రత్నాల వ్యాపారి ఆ రత్నాన్ని పరీక్ష చేసినట్టు అది రాయా రత్నమా పరీక్ష చేసి కానీ ఆ రత్నాన్ని కానీ కొనడు నువ్వు ఉండు ఛాయి తాగుతుండని చెప్పేసి లోపలికి వెళ్ళి దాన్ని పరీక్ష చేస్తాడు అలాగే గురువును పరీక్ష చేయాలి దగ్గర నుంచి దూరం నుంచి పరీక్ష చేసి వేసి ఓకే అంటే అప్పుడు అర్పణం కనుక రకరకాలుగా ప్రశ్నలు వేశాడు అర్జునుడు కృష్ణుడిని ఏ రకంగా ప్రశ్నలు వేసినా టక్క టాక టక్క సమాధానం చెప్తున్నాడు జీవితాంతో నిల్చుని ఉన్నాడు అర్జునుడు పక్కన కృష్ణుడు ఒక రోజు ఉండి ఒకరోజు ఉండకుండా పోలేదు తన గురువుని సరిగా ఎన్నుకున్నాడు కౌరవులు తమ గురువుని తా సరిగా ఎన్నుకోలేదు తమ శత్రువు గురువుగా ఎన్నుకున్నాడు షకునే తన శత్రువు ఆ శత్రువునే వాడు గురువుగా ఎన్నుకున్నారు కౌరవులు మరి శ్రీకృష్ణుని గురువుగా ఎన్నుకున్నారు పాండవులు షకుని కౌరవుల సర్వనాశనం కోసమే ఉన్నాడు తెలుసు షకుని ఆ షకుని కథ మీకు అందరికీ తెలుసు కనుక కౌరవు లాంటి వాళ్ళకి షకుల్ శకునే గురువు అవుతాడు పాండవు లాంటి వాళ్ళకి కృష్ణుడే గురువు అవుతాడు ఎవరి గురువుని వాళ్ళు ఎన్నుకుంటారు జ్ఞాన పిపాసకులందరూ ధ్యాన పిపాసకులందరూ శ్వాస అనే ఎంచుకోవాలి శ్వాసే మన గురువు అని చెప్పేదే పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆ శ్వాస దగ్గరికి చేరండి నేను నా గురువుని ఎన్నుకున్నాను నా గురువు పేరు శ్వాస అదే అందరికీ చెప్తున్నాను మీ గురువు పేరు శ్వాస మీ గురువు గారి దగ్గరికి వెళ్ళండి మీ గురువుతో కూడు ఉండండి దాని పేరే అనాపాన సతి ఆన అపాన సతి ఆన్ అంటే ఉశ్వాస అపానంటే నిశ్వాస సతీ అంటే కూడుకుని ఉండడం యోగి యోగంతో కూడుకుని ఈ శరీరానికి ఆత్మకి మధ్య వారది ఆ శ్వాస శ్వాస ఉంటే ఆత్మ శరీరంలో ఉంటుంది శ్వాస లేకపోతే ఆత్మ శరీరం నుంచి నిష్క్రమేస్తుంది శరీరానికి ఆత్మకి మధ్య వారధి శ్వాస మనకి శరీర జ్ఞానం ఉంది ఆత్మజ్ఞానం లేదు ఈ ఆత్మజ్ఞానం కావాలంటే ఈ శరీర స్ఫూర్తి వదిలిపెట్టేసి ఆ శ్వాస అనే బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తే శ్వాసయానం చేస్తే హంసయానం చేస్తే ఆత్మ దగ్గర చేరి ఆత్మ యొక్క అనుభూతి మనకు అందస్తుంది కనుక శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అంటే ఏమో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు తాను శ్వాస దగ్గరికి వెళ్ళామంటే అక్కడ వ్యక్తి లేడు ఎలాగైతే సంగీతం దగ్గర ఈ శృతి ఉంది ఆ శృతి దగ్గరకు చేరాలి మనం నేను ఏం చేశాను ఇప్పుడు ఆ శృతి దగ్గరకు చేరాను రే ఎక్కడన్నా సంచారం చేయని స్వరము మళ్ళీ నా శృతిలో నేను ఉండాలి అలాగే మనసు శ్వాసలో దూరాలి ఈ శృతితో ఏకము కావడము సంగీతము శ్వాసతో ఏకము కావడము ధ్యానముత్రయోగేశ్వర ేశ్వర కృష్ణయత్ పాోదర త్రీర్విజయ భోతిర్ధ్రువ నీతి మతి మతి ైగుణ్య విషయా వేద్యో నిత్య నిర్యోగక్షేమ ఆత్మవాగవద్గీత ఈ చిన్ని దీంతో మనం సంయోగం చేశాము చివరి శ్లోకంగా నేను ఈ శ్లోకం తెలుసు చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు అందరూ ఇంకొకసారి విందాం త్రైగుణ్య విషయ వేద ఈ వేదశాస్త్రాలన్నీ కూడా నువ్వు త్రిగుణాలకు సంబంధించినవి వాటిని దాటిపో నిస్త్రైగుణ్యో భవార్జున్ అర్జునా నువ్వు త్రిగుణ తీర్తుడివి కా సుఖము దుఃఖము గురించి ఆలోచించమాక నువ్వు పుట్టావా చచ్చావా అని ఆలోచించమాక నీకు కలిమి ఉందా ఏముందా అని ఆలోచించమాక నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిత్య సత్వము అంటే ఎప్పుడూ సత్వగుణివై ఉండు అంటే ఆ బుద్ధిపూర్వకమైన మాట బుద్ధిపూర్వకమైన అంటే సైంటిఫిక్ థాక్ సైంటిఫిక్ థాట్ సైంటిఫిక్ డీట్ దాన్ని నిత్య సత్వస్థో అంటారు అంటే లాజికల్ థాట్ లాజికల్ వర్డ్ లాజికల్ డీట్ కార్యకారణ సంబంధమైన మాట కార్యకారణ సంబంధమైన ఆలోచన కార్యకారణ సంబంధమైన చేష్ట దీన్ని నిత్య సత్వస్థో అంటారు నిర్యోగక్షేమ ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించమాక ఆత్మవాల్ నువ్వెవరు వయ్యా నువ్వు ఆత్మవు నువ్వు శరీరం కానే ఈ ఆత్మ ఏంటి మమాత్మ సర్వభూతాత్మ సకల ప్రాణికోటికి ఒకటే విరాట్ ఆత్మ ఉంది ఒకటే చెట్టుకు ఎన్నో ఆకులు ఉన్నట్టు ఒకటే విరాటాత్మకి ఎన్నో ఆ జీవాత్మలుగా ప్రభ వెళుతున్నాయి ఉన్నది ఒకటే ఒక మహా బ్రహ్మాత్మ విరాటాత్మ ఆత్మవంతు